పరిశుద్ధు దేవా మా ప్రియ పరలోక తండ్రి జీవం గల తండ్రి ఎస్ అయ్యా నీకేస్తూ దులుస్తూ అవతరంనైనా నిన్న నేడు నిరంతరం ఏకరీత నికేస్తూ దులుస్తూ అవతరంనైనా ఈ గడిచిన కాలమంతా మమ్మల్ని ఆచి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలెక్కలు నిలబెట్టుకున్నారనైనా దివారా తిమ్మలకి ఆచి కాపాడి అనేక ప్రాంతాలకునైనా మీ సేవ నిమిత్తం మమ్మల్ని నడిపించినారు సురక్షణ ఇంటి చేసినారు నీకు ఎంతో వందాలనైనా కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నైనా సమస్త ఘనత మహిమ నీకే అర్పించుకుంటున్నైనా మరోసారి ప్రభా మీ అందరంనైనా మీ సన్నిధిలో ప్రభావ మీ పాద సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీరే మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా హృదయాలు సరిచేయండి మీకు నూతనైన పరిశుద్ధాత్మా అభిషేకము పరలోకపు జ్ఞానము మాకు అనుగ్రహించండి వాక్యంలోని సత్యాన్ని మీ మా ఆత్మీయతలు లింపని ప్రవ్వ మమ్మల్ని బలపచ్చండి ప్రకటన గ్రంథం వాక్యాలు ధ్యానిస్తున్నగా ప్రవ్వ అందులో ఆత్మీయ సత్యం మీరు మా జీవితం అవలంబించుకోవాలా ప్రకారంగా జీవించాలా మరియు విశేషంగా వాటిని అనుభవపూర్వకంగా మనుషులకు ప్రకటించి అనేకులు మీ చెంత నడిపించాలా ప్రవ్వ అలాంటి సేవలు నడిపించండి రానబెడి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ప్రవ్వ ఈ ఆరాధన అంతట్లో ప్రవ్వ మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించి పాటల ద్వారా వాక్యం మీరు మాతో మాట్లాడి మహిం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించిన నామ తండ్రి ఆమెన్ ఆమెన్ నీవే నాకు చాలు ఏసు నీవే నాకు చాలును ఏసు నీవే నాకు చాలును ఏసు నీవే నాకు చాలును ఏసు నీవే నాకు చాలును ఏసు నీవే నాకు చాలును ఏస్తూ ఒంటి నిండా బంగారం ఉన్నను అవి నీకు సాటి రాగలవా ఒంటి నిండా బంగారమున్నను అవి నీకు సాటి బంగారమా నీవే ఎసయ్యా నా బంగారమా నీవే ఎసయ్యా నీవే నాకు చాలును ఏసు నీవే నాకు చాలును ఏసు నీవే నాకు చాలును ఏసు నీవే నాకు చాలును ఏసు నీవే నాకు చాలును ఏసు నీవే నాకు kuru chalelu yesu medamiddalu yenniunnanu avi neeku saati ragalava medamiddalu yenniunnanu avi neeku saati ragalava medantha nive yesayya na medantha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 కోట్ల కోట్లగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా కోట్ల కోట్లగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా ధనమంతా నివేయసయ్యా నా ధనమంతా నివేయసయ్యాం నీవే నాకు టాళును ఏసు ీవే నాకు చాలను ఎసూ నివే నాకు చాలును ఎసూ నివే నాకు చాలును ఏసూ నీవే నాకు చాలును ఏసు నీవే నాకు చాలును ఏసు కొండంత బలమున్నను అది నీకు సాటి రాగలదా కొండంత బలమున్నను అది నీకు సాటి రాగలదా బలమంతా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 చాలును ఏసు నీవే నాకు చాలును ఏసు బంధువులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా బంధువులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా బంధువుడా నీవే ఎసయ్యా నా బంధువుడా ీవేస నీవే నాకు చాలును ఏవే నాకు చాలును ఏవే నాకు చాలును ఏ నీవే నాకు చాలును ఏసు నీవే నాకు చాలును ఏసు నీవే నాకు చాలును ఏసు స్నేహితులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా స్నేహితులు ఎందరున్నను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 చాలును ఏసు నీవే నాకు చాలు ఏసు నీవే నాకు చాలును ఏసు అమ్మ నాన్నలు ఎంత కాలమున్నను వారు నీకు సాటి రాగలరా అమ్మ నాన్నలు ఎంత కాలమున్నను వారు నీకు సాటి రాగలరా నివే అమ్మ నా నివే నివేయస నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును ఏసు నీవే నాకు చాలును ఏసు నీవే నాకు చాలును ఏసు నీవే నాకు వారు నీకు సాటి రాగలరా ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి లాగలరా ప్రేమామయా నివే ఎసయ్యా నా ప్రేమామయా నివే ఎసయ్యా నీవే నాకు చాలు ను ీవే నాకు చాలు నాకు చాలు నాకు చాలు నాకు చాలు నాకు చాలును తెలుగు మా దేవ మీకు సమస్త క్రిత మహిమా ప్రభావం చెల్లించుకుని ఈ యొక్క ఉజ్ఞంతం మీరు కాచి కాపాడనందుకు మీకు ఎంతో వననాలైనా సురక్షితంగా ఇంటికి చేర్చినందుకు మీకు ఎంతో వననాలు మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాన్ని చెల్లించుకొని చిన్నాం యుగ యుగములకు స్తోత్రాలు ప్రభు ఈ యొక్క మీకు వాక్యం ఇవ్వడానికి మేము చిధపడుతుండగా మాతో మాట్లాడడం ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సహాయం మాకు అవసరమే ఈ యొక్క సహాయం లేకుండా ఏమీ మేము తెలుసుకోలేదు మిమ్మల్ని మీరు మా ప్రాయ సమర్థం వ్యర్థమే సహాయపడమని గొప్ప గల తండ్రి మీకే వలన అర్పించుకుంటున్నాం ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రతి ఒక్కరి జీవితాలను సరిగ్గా చేయండి మీ కొరకు సాక్షులు గలపెట్టుకొని ప్రభా ప్రతి ఒక్కరికి సహాయపడండి ప్రతి ఒక్కరిని తిమ్మల్ని మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం బహుభయంకరమైన భూపదనం రాబోతుందని మీరు అనేక పర్యలు మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి ఆ దినానికి మేము త్వరగా సహాయపడండి అనేకల సిధపరచాలా కానీ ప్రభావ వాటన్నిటిని తరిపించుకుంటే ఆ యొక్క యోగ్యతని మీరు మాకు అవునైనా ఇవన్నీ విన్నప్పుడు మీరు కొండలు తట్టుకు పారిపోమ అవును బ్రవ ఈ సత్యాన్ని మేము గ్రహించలాగా సహపడమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ మీరు అక్కడ వరకు సిద్ధపరుచుకోండి మీరు కృప కృప అనుగ్రహించి నడిపించమని ఏసు క్రీస్తు పరిషుధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ జూలై నెల ఎండింగ్కి మనం వచ్చేస్తున్నాం ఇది ముప్పై ఏడవ తారీఖు జులై రెండు సంవత్సరం బైబుల్ యూనియన్ గిరివరం ప్రకారంగా మనం ఇంకొక నెలలోనికి అడుగు పెడుతున్నాం అంటే ఆల్మోస్ట్ ఈ సంవత్సరం కూడా దగ్గరకు వస్తుంది అన్నట్టు ముగింది బుక్ కాబట్టి ఈ సంవత్సరం ముగించిందంటే బహు భయంకరమైన దినాలలో మనం ఉండబోతున్నాం అనేసి మనం భయపడాము ఎందుకంటే ఈ లోకాన్ని సంపూర్ణంగా చీకటిగా మారబోతుంది ఈ యొక్క వాక్యాలను ధ్యానిస్తుంటే కూడా నాకు అదే భయపరచబడుతుంది హార్మిక యుద్ధం యుద్ధానికి సంబంధించిన విషయాలను మనం గత రెండు వారం నుంచి ధ్యానిస్తున్నాం ప్రకటన గ్రంథము పదహార ఆధ్యాయుల నుంచి చివరి ఇల్లకపు రాజ్యాలన్నీ ఆయన రాజ్యాలయ్యే సమయానికి సిద్ధపడుతున్నాం మనం కానీ అది ఎవరు గ్రహించలేని స్థితిలో అన్నారు ముఖ్యంగా మతపరమైన క్రైస్తవ జీవితంలో ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనం చూసిన విధానంగా ఏ కామెంట్రీస్లో ఉండేది ఏ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ లలో ఉండేవాళ్ళు అవి వ్యక్తిగతంగా ఆయన సన్నిధులు కూర్చొని ఇప్పుడు ఆధన స్వామి వెతుకు తినే ఎందుకంటే ప్రకటన గ్రంథం అంటేనే ప్రకటన ఆయన గురించి బయలుపరచబడడం ఏ శ్రీ ప్రకటన అది కాబట్టి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు లోక ఆయన రాకడకు ముందు ఏ విధంగా ఉంటుంది పరిస్థితులు ఆయన వచ్చినప్పుడు ఏ రీతి ఉంటుంది ఆయన వచ్చి ఏ రీతి ఉంటుంది ప్రకటన గ్రంథం వాటి గురించి మాట్లాడుతాను కాబట్టి వీటన్నిటిని గ్రహించాలా జాగ్రత్తగా ఒక ఎగ్జామ్కి సిద్ధపడినట్లు సిద్ధపడాల వాక్యం గ్రహించినట్లు నాలుగు సిద్ధపడతా పెన్సిల్ నోట్స్ తీసుకొని వీటన్నిటిని రాసుకుంటాను ఇన్ని పేజీలు కొన్ని వందల పేజీలు రాసిన లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ లోపల చెప్తున్నా కట్టల్ కట్టల్ పేపర్లు ఎన్ని డైరీలు రాసేస్తున్నాను నేను నోట్స్ బైబుల్ నోట్స్ ఇవన్నీ ఒక తరాం వరకు అనేసి నేను అనేక పర్యలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను చెప్పబడిన తరం వీటిని స్వీకరించదు కానీ నెక్స్ట్ తరము వీటిని స్వీకరించి వాడుకుంటుంది ఎందుకంటే ఇవి ఎగ్జాక్ట్లీ వాళ్ళ టైంలో నెరవేరుతున్నాయి కాబట్టి కానీ ఒక తరము వీటిని గ్రహించదు అది మనం అనేక పర్యాలు ఇష్టాల తల గురించి చూస్తాం ఐగుప్తుల నుంచి పాలుదిన ప్రతి దేశంకి వచ్చిన తరాలు లేనని అదొక తరం కంప్లీట్ కొత్త తరము అందులోంచి అందులోకి అడుగుపెట్టాల్సి వచ్చిందంటే ఇవన్నీ చూడని వాళ్ళు అరణ్యంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఐగుప్తు అనుభవాలు వారు వాళ్ళు కేవలం ఒక కాలేబులు జాస్వా తప్ప ఇంకా ఎవరు కూడా ఒక తరం వాళ్ళు లేరుక్యాలు కూడా అంతే ఒక తరం వాళ్ళు పరీక్ష లాగా ఒక క్లాస్ లో ఒక తరం చేస్ట్ వినేసి వెళ్ళిపోతున్నాను కాబట్టి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయంలోని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం ఒకసారి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయంలో వెళ్ళిపోదాం ఆరవ దూతకు సంబంధించిన విషయాల గురించి మనం ధ్యానిస్తున్నాం ఆరవ దూత తన పాత్రను యూఫ్రెటిస్ అన్న మహానది మీద కుమరింపగా తూర్కుండి వచ్చే రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాన్ని నీళ్లు ఎండిపోయాను ఈ యూఫెటిస్ నదికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తుండగా ప్రకృతి సహజంగా నిజంగానే ఎండిపోయింది ఈ రోజు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ యొక్క నది జస్ట్ మూడు నెలల ఎండిపోయింది అనేసి ఈ వాక్యము ప్రకృతి సహజంగా నెరవేరుతుంది అని మనం సంతోషించడానికి వీల్లేదు ఇది పాతవి గతించే సమస్తం కృతమైనది యూఫెటిస్ నదిలో ఏమేమో దొరుకుతున్నాయని ప్రతిరోజు నేనేదో న్యూస్ వింటున్నా అవి ఎండిపోయింది కాబట్టి నీళ్లు దాని కింద ఆ నీళ్ళ కింద గతంలో రెండు వేల సంవత్సరాల నుంచి ఏమేమి ఉన్నాయో అవన్నీ బయటికి వస్తున్నాయి అవన్నీ ఆశ్చర్యం ఏంటంటే నాకే దొరుకుతున్నాయి సరే వాటిని నేను ఎట్లా అర్థం చేసుకోవాలో ప్రోపా ప్రకృతి సహజమైంది కదా ఇది ఒక ప్రాంతం కదా యూఫైటిస్ నది కానీ ఆత్మీయతలో ఇది ప్రపంచానికి సంబంధించింది కదా బబులోను యూఫైటిస్ నది బబులోన్కి అర్థిస్తుంది దాని ఒడ్డున ఉన్నది ఈ దేశము ఈ నది ఆ ముగ్గు మూడు దేశాలన్నీ ఈరోజు ప్రకృతి సహజంగా టర్కీ సిరియా ఇరాన్ వాటర్ సరఫరా చేస్తుంది అది ఎండిపోయింది మళ్ళా మూడు దేశాల పరిస్థితి అయింది ఈరోజు ఒకప్పుడు బబులోను ఇరాను ఉత్తర ప్రాంతంలో ఉండేది పెద్ద మైదానంలో అది భూది గంథంలోకి దిగిపోయింది అది రోజు లేదు అప్పుడప్పుడు తవ్వకళాలలో కొంచెం కొంచెం బయటకు వస్తుంది సంపూర్ణంగా ఎవరు తవ్వలేకపోయిన చరిత్రలో శ్రద్ధా ముసైన్ తవనికి చూశాడు కానీ చివరి తవ్వే ఆరంభం స్టైన్ లోనే ఆయన కంబం ఎక్కాల్సి వచ్చింది కాబట్టి దాన్ని ఎవరు తవ్వడానికి కూడా ఒక వాచ్ అని ఎందుకంటే అది ప్రకృతి సహజంగా ఉండేది కాదు ప్రపంచాత్మకంగా ఆత్మీయ స్థితిలో ఉండేది అది కానీ దాని గ్రహించినప్పుడు ఈ లోకమంతా బబులోన్ లాగా ధరైంది అది ప్రకృతిగా మారింది ఆత్మీయతల నుంచి ఆత్మీయ లెవెల్ నుంచి ప్రకృతి లెవెల్కి వెళ్ళిపోతుంది యుగ సమాప్తిలో వచ్చేటప్పటికీ కృత నిబంధన విధానాలు ఇవన్నీ పాతవి గతిస్తే సమస్తం క్రతవి అయితే అవి కొత్తవి ఆత్మీయంగా పాతవి శారీరకంగా ఉంటాయి ఈ ఆత్మీయతల నుంచి దాన్ని గుర్తించలాగానే అది మళ్ళా తిరిగి ప్రకృతి సహజంగా మారుతూ కాబట్టి బబులోన్ అనేది లోకానికి సంబంధించింది ఒక దేశానికి సంబంధించింది కానే కాదు అది పాత నిబంధన కాలం బోధ కాబట్టి ఇప్పుడు దాని నీళ్లు ఎండిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం అందులోని సత్యానికి సాదృశ్యం కాబట్టి ప్రపంచం సత్యం ఎండిపోయింది వాక్యం లేదు కుసలమ్మ ముచ్చట్లు మనుషుల కల్పిత బోధాలు ప్రపంచాత్మకంగా కాబట్టి ఎందుకు ఎండిపోతాయి అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా నీళ్ళలో జీవం ఉంటుంది కాబట్టి జీవము పోయినప్పుడు ఏం జరుగుతుంది చికటి కాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆ తూర్పు దిక్కున నుండి తూర్పు నుండి రాజులు వచ్చి అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని మనం పోయిన వారి నుంచి చూస్తా మరియు ఘట సర్పం నోటి నుండి క్రూరమృగం నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కపల వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలు పెళ్లగా చూచి తిని అవి బయలుదేరిన ఎప్పుడు అని చెప్తున్నాడు యోహాను భక్తునికి కలిగిన దర్శనము రెండు వేల సంవత్సరాల క్రితము ఇవి రెండు వేల సంవత్సరాల క్రితం బయలుదేరి ప్రజలు ప్ర అవి సూచనలు చేయు నటిని దయ్యముల ఆత్మలే దానికి ముందేమున్నాయి ఆ మూడు అపవిత్ర ఆత్మలు కప్పలం అంటే అపవిత్ర తర్వాత అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొక్కకు బయలు వెళ్ళింది వెళ్ళిన ఇవన్నీ ఆత్మలు తర్వాత పోయిన వరకు చూసిన భాషలో హార్ మిగిద్దోన్ చోటునకు వారిని పోగు చేసేను అయితే ఈరోజు ప్రకటన గ్రంథము వాక్యాలను ధ్యానిస్తున్నప్పుడు బైబిల్ కామెంటరీస్ అలా ధ్యానిస్తున్నప్పుడు ఈ విషయం మనం అర్థం చేసుకోవాల ఆ యొక్క ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి ఇవి దేనికి సంబంధించినాయి నువ్వు ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ ఒకరీతే ప్రకటిస్తున్నప్పుడు నీ బోధ వాటికి భిన్నంగా ఉందంటే నీ బోధను ఎవరు స్వీకరించాడు అందరు స్వీకరిస్తారు కానీ ప్రభు మనకు చూపించిన ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి కాదు లాస్ట్ నుంచి బ్యాక్రాండ్ అని అందుకు మనము చివరి అధ్యాయం నుంచి చూసుకొని వచ్చినాం ఇవి నాలుగు గుంపులకు సంబంధించిన బోధ ప్రకటన గ్రంథం అంతా ఈ నాలుగు గుంపులకు సంబంధించిందే క్రైస్తవ జీవితంలో ఈ నాలుగు గుంపులు ఉన్నాయని చూపిస్తున్నాడు కానీ మొదటి మూడు గుంపులే వాటికే శిక్ష ఆరంభమవుతుంది ఎందుకంటే ఆ మూడు గుంపులు దేవునికి విరుద్ధంగా జీవించినాయి దేవుని పేరు వాడుకుంటున్నాయి దేవుని ఆశీర్వాదాన్ని వాడుకుంటున్నాయి దేవుని స్థలంలో ఉంటున్నాయి దేవుని మందిరంలో ఉంటున్నాయి కానీ దేవునికి విరుద్ధంగా ఉన్నాయి కానీ నాలుగవ గుంపు అది ఎప్పుడు బయట ఉంటూ దేవుని యొక్క పనిని బయటం కొనసాగిస్తూ ఉంటుంది రెండు రెండు మందలను పూజించడంలో ప్రయాసపడతా ఉంటుంది కాబట్టి బయట ఉన్న వీటన్నిటిని చూపిస్తున్నాడు లోపల ఉన్న అదే కరెక్ట్ గా మూడు గుంచంలవి మూడు గుంపులవి పులిసేని అని ప్రభు మనం చూపించింది కాబట్టి ఇవన్నీ ఈ మూడు అపవిత్ర ఆత్మలు గతంలో నేను చూపించిన బహుదీర్ఘంగా ఇవి దేనికి సంబంధించినది ఈరోజు మరికొన్ని విషయాలు నేను చూపించి ఇవి ఏ రీతిగా ప్రజలని దేశ రాజులని ప్రభుకి విరుద్ధంగా లేరుతున్నాయి అన్న విషయాన్ని మనం మీరు చూడబోతున్నాం ఇంతకుముందు నేను ఎప్పుడు వీటిని ప్రకటించలే ఫస్ట్ టైం ప్రకటిస్తున్నా ఎందుకంటే ఈ రోజు కూడా నాకు తెలియదు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పబోయే పోదా ఎందుకంటే ఇది నీ యొక్క చదువుకి సంబంధించింది కానే కాదు నీ వయసుకి సంబంధించింది అసలే కాదు ఇది పరిశుద్ధాత్మలో నువ్వు ఎంతగా అభివృద్ధి పొందినవు అనే దానికి సంబంధించింది ఇది ఈ రోజే నీకు తెలిసిపోతుంది ఈ లోకపు ధర్మం ఎట్లా ఉంది ఈ లోకపు విధానాలు ఎట్లున్నాయి ఈ లోకము ఏ రీతిగా రెండు వేల సంవత్సరాల నుంచి ప్రభుకి విరుద్ధంగా లేచింది తన బిడ్డలకి విరుద్ధంగా ఏ రీతిగా లేచింది ఈ లోకం అనేది ఇప్పుడు చూడబోతున్నావు కాబట్టి హార్మికిత్వం అనే పదానికి పోయిన వారి నుంచి చూపించిన దానికి ముందు ఈ మూడు ఏ రీతి ఉన్నాయన్న విషయాన్ని నేను మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను మీకు నేను ఇవి సూచక క్రియలు చేసే ఆత్మలు అన్న విషయాన్ని మనం ఫస్ట్ చూస్తాను సూచక్రియలు చేసే ఆత్మలు వీళ్ళు ఇవి అపవిత్రమైనవి ముఖ్యంగా రెండవది దయ్యంల ఆత్మలు దయముల ఆత్మలే అపవిత్ర పరుస్తా ఉంటాయి కాబట్టి అపవిత్ర ఆత్మలు అన్క్లీన్ స్పిరిట్స్ అంటే ఇంగ్లీష్ లో పాత నిబంధన కాలంలో ఇవి చని విడి గారు తిరిగాడి ఎందుకంటే ఇవి సముద్రానికి సంబంధించిన వాళ్ళు మరొక లవ్వు చూపించింది సముద్రంలో నుంచి వచ్చిన ఆత్మలు ఇవన్నీ ఇవి చాలా పవర్ఫుల్ వెరీ డేంజరస్ ఆత్మలు ఇవి అంత సునాయాసంగా మనుషులను విడిచిపెట్టలేవు ఎందుకంటే నీకు స్పెషల్ అభిషేకం ఉంటే కానీ నువ్వు వాటిని ఎదలగొట్టలేవు కానీ ఆ స్పెషల్ అభిషేకం నీకు కావాలంటే నువ్వు ఎన్నో రోజులు ఉపాసం ఉండాల్సి వస్తుంది ఆయన సన్నిధిలో తర్వాత నీకు పర్లోకప్పుడు దర్శనాలు కలగాల నువ్వు దేవునితో సంభాషించాలా అక్కడి నుంచి నీకు అధికారం రావాలా లేకపోతే జస్ట్ వాక్యం వాడుకుంటున్నావు నాకు అధికారం ఉంది కానీ నీకు అధికారం ఉన్నా కార్యాలు జరగవు అని అనుకుంటున్నావు కాబట్టి కానీ ముఖాముఖిగా దేవునితో సంభాషించి అవన్నీ నువ్వు నుంచి పొందుకుంటేనే కానీ ఈ లోకంలో ఆయన చిత్రాన్ని నెరవేర్చలేవు కాబట్టి పర్లోక ముందు నెరవేరినట్లు భూమి అంటే అక్కడ ఏం నెరవేరనిప్పుడు ఇక్కడ ఎట్లా నెరవేరుస్తుందాన్ని అందుకో పరలోకాన్ని పోవాలంటాడు పైన వాటిని వెతకమని అడుపువాలి కాలేజ్ రాష్ట్ర పత్రికలు వాటిని వెతకాల ఎక్కువసేపు సమయం గడపాలి అక్కడ నువ్వు దేంట్లో సమయం గడతావో అదే సంపాదించుకుంటున్నావు ఈ లోకంలో సమయం గడుపుతున్నావు కాబట్టి లోకాన్ని సంపాదించుకుంటున్నావు ఉద్యోగంలో సమయం గడుపుతున్నా కాబట్టి జీవితం ఈ లోకంలో ఎక్కడ సమయం గడితే అక్కడనే సంపాదించుకుంటావు అదే పరలోకంలో సమయం గడిపితే పరలోకాన్ని సంపాదించుకుంటావు అది సింపుల్ సీక్రెట్ అంతకంటే గొప్పగా జనపెడితే ఏముందండి కాబట్టి ఈ మూడు అపవిత్రాత్మలు అనేకమైన విషయాలు ప్రభు మనకు బయలుపరిచింది అవి ఇక్కడ కూడా కామెంటీస్ లో లేవు మొదటి ఆత్మ మొదటి అపవిత్రాత్మ నీ విశ్వాసాన్ని చెడగొడుతుంది రెండవ ఆత్మ నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొడుతుంది మూడవ ఆత్మ నీ నైతిక పరిస్థితిని చెడగొడుతుంది అంటే మంచి చెడు అన్న విషయాలని తారుమారు చేసి నీ జీవితాన్ని చెడగొడుతుంది కాబట్టి మొదటి అపవిత్రాత్మ నీ విశ్వాసాన్ని టార్గెట్ చేస్తుంది రెండవ అపిత్రాత్మ నీ పరిశుద్ధత నీ యొక్క ఆత్మీయ జీవితం మీద టార్గెట్ చేస్తుంది మూడవది నీ యొక్క నైతికత మీద లేక నీ మొరాలిటీ అంటే ఇంగ్లీష్ లో లేక మంచి మంచి చెడు అన్న విషయాల పట్ల నీకు వివేచనని చెడుగొడతా ఉంటుంది ఆ రీతిగా చెడగొట్టి సంపూర్ణంగా నిన్ను చీకట్లకి ముంచి వేస్తాయి ఎందుకంటే అవి చీకటాత్మలు కాబట్టి ఆ రీతిగా అవన్నీ ఏం చేస్తున్నాయంటే దేవుని బిడలకి విరుద్ధంగా ఎందుకంటే దేవునికి డైరెక్ట్గా లేయలేవు కదా సృష్టికర్తకి విరుద్ధంగా ఎట్లా లేస్తాయి పౌలుతాను అదే చెప్పిండు దేవుడు సౌలుగా మారకమని నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే నేను ఎప్పుడు హింసించిన అంటున్నాడు నా బిడ్డలను సింహిస్తే నన్ను నన్ను అన్నాడు కదా కాబట్టి దేవునికి విరుద్ధంగా ఇవి ఎట్లా లేస్తున్నాయంటే దేవుని బిడ్డలను పట్టి పీడుస్తున్నాయి అది ఆశ్చర్యం రక్షణ అనుభవంలు ఉన్న వాళ్ళు బాప్తిజం పొందిన వాళ్ళని కూడా తయారు పడుతున్నాయి నేను ఇన్నిసార్లు మీకు చూపించిన గతంలో నాతో పాటు సేవలు నల్గొని నేను చూపించినా చూపరిచిన పశ్చాలను కూడా పట్టినట్టు చూపించిన సరే మనమేమంత గొప్ప సేవకులం కాదు కానీ మనకి దేవుడు అటువంటి పిలుపునిచ్చిండు ఈవెన్ పాఠశాలల్లో దయలో వెళ్ళగొట్టే పిలుపునిచ్చండు మనకి అందుకే మనం ఏబిపీఎం సేవకుల కొడుకు సేవ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటూ అవటం ఎప్పుడు గగ్గా ఏంటంటే వాళ్ళు ఎవరు వినరు ఇది కరెక్టే బ్రదర్ అటర్ కానీ ఎవరు అని నువ్వు చెప్పింది పర్ఫెక్ట్ బ్రదర్ అటర్ కానీ ఎవరు ఎందుకంటే యుగ దేవత వారికి ఇది గుడితనం కాబట్టి ఈరోజు ఈ అపవిత్ర ఆత్మలు ఈ మూడు విశ్వాసము ఆత్మీ ఆధ్యాత్మికమైన జీవితము దాని తర్వాత నైతికతను నుండి నిన్ను బహు దూరంగా లాక్కని పోతున్నాయి అప్పుడు ఏమవుతాయంటే విరుద్ధంగా నిన్ను తయారు చేస్తున్నాయి అవి ప్రపంచమంతట ప్రజలని ఆల్రెడీ జమ చేసినాయి ఎట్లా ఇప్పుడు మీ తరలో చూపించబోతున్నారు అయితే ఒక్కసారి మరోసారి చూడండి పదహారో వచనం పదహారో అధ్యాయం పదహారో అధ్యాయము పద్నాలుగు వస్తువులు అవి అంటే అపైతాత్మలు సూచనలు చేయనట్టువి అంటే సూచనలు చేసేదంటే ఇదంతా మతానికి సంబంధించింది అయితే మతంలోనే ఇటువంటివి ఉంటాయి సూచనలు అనేవి లేక మిరాకుల్స్ లేక అద్భుతాలు అనేవి ఈ సూచనలు చేస్తున్నాయి అంటే అసలు అద్భుతాలు చేయడం వేరే సూచనలు చేయడం పేరే అక్కడే తెలిసిపోతుంది అన్నట్టు అద్భుతాలు ప్రభు వలన సూచనలు కూడా చేయగలదు సైతం కొన్ని మిరాకుల్స్ లాగా కనిపిస్తాయి కానీ అవి మోసపూరితమైన ఎందుకంటే ఎన్ని ఎమరలు చేయలేదా వాళ్ళు కూడా కపాలని తీసుకొచ్చిండ్రు వాళ్ళు కూడా నీలని రక్తంగా మార్చగలిగినారు వాళ్ళు కూడా కట్టెలన్నీ సర్పంలాగా మార్చగలిగినారు అన్నీ చేయగలిగినారు మోషే ఏవేవైతే అద్భుతాలు చేసిండో వాళ్ళు కూడా చేయగలిగినారు కానీ తేడా ఏంటంటే ఇవి ఇవేమో అద్భుతాలు అవేమో సూచనలు వాళ్ళు చేసినాయి ఎందుకంటే అవి బలహీనమైన రోజు పరిస్థితులు దేవుడు ప్రతిసారి అవి బలహీనమైనవి నైలు నది అంతా రక్త ప్రవాహంగా మార్చింది వీళ్ళు మట్టుకోక కుండలో ఒక గిన్నెలో నీళ్ళని రక్తంగా మార్చారు ఫేక్ అన్నట్టు సూచనలు కాబట్టి ఇవన్నీ దయ్యంలో ఆత్మల ద్వారా కనికట్టు మ్యాజిక్ అంటాం లేకపోతే అయితే ఇవన్నీ ఏ రీతిగా మనుషులని సమకూర్చని అన్న విషయమే మనం ఈరోజు చూడబోతున్నాం అయితే ఈ హార్ మెగిద్దో అనే పదానికి సంబంధించిన విషయాలు వినపొన మనం హార్ అంటే ఒక కొండల సమూహము లేక అనేకమైన కొండలకు సంబంధించినది అని అర్థం హార్ అంటే మెగిద్దో అంటే మనం ఎన్నో విషయాలు తీసినాం దానికి సంబంధించిన జేమ్స్ రాంగ్ లో ముఖ్యంగా నాకు నాకరించుకున్న అర్థం ఏంటంటే మెగిద్దు అంటే కోత పండినది అని అర్థం కాబట్టి ఇవి కొండలకు సంబంధించినవి దాని తర్వాత కోతకు సంబంధించినవి అయితే ఇశాల్పదులు కొండల మీద అన్య దేవతలకు పచ్చని చెట్ల కింద ధూపంలు అర్పించినారు బరులు అర్పించింటారు ధూపం వేసింటారు ప్రతి పచ్చని చెట్టు కింద వాళ్ళు చేసిన ఉంది వారు కాబట్టి ఎక్కడ అంటే కొండల మీద వాళ్ళు రకరకాల దేవతలకి మందిరాలు కట్టుకొని వాటిని వాటికి బలి అర్పించే ఆరాధన చేసినారు అన్య దేవతల కాబట్టి హార్ మిగిన్ అనేది అన్య దేవతలని అనుసరించే వాళ్ళకు సంబంధించింది అన్న విషయం అన్నిలో ఈ లోకస్తులు విగ్రహాలను పూజించేవారు లోకాన్ని పూజించేవారు లోకాన్ని ప్రేమించేవారు వీళ్ళందరూ దేవునికి విరుద్ధంగా వస్తున్నారు కాబట్టి ప్రకృతి సహజంగా ఇస్రాయల్ దేశానికి ఉత్తర దిక్కున్న ఉన్న ప్రాంతం పేరే మెగిద్దో గతంలో నేను చూపించిన పోయిన రాజుల గ్రంథంలో నుంచి ఒక స్థలంలో వీళ్ళు ఇస్రాయల్ యుద్ధానికి పోయి ఓడిపోయినట్టు మనం చూస్తాం దాని న్యాయాధిపతుల గ్రంథంలో రెండు స్థలాలను మెగిద్దో ప్రాంతంలో వీళ్ళు యుద్ధాలు గెలిచినట్లు చూస్తాం మనం కాబట్టి ఈ మెగిద్దో ప్రాంతం ఎప్పుడు యుద్ధానికి సంబంధించింది కానీ అది ప్రకృతి సహజంగా చాలా చిన్న స్థలము ఉదాహరణకి ఈ రోజు మన ప్రపంచంలో నూట తొంభై ఎనిమిది దేశాలు ఉన్నాయి నాకు ఎగ్జాక్ట్ నెంబర్స్ లేదు కానీ ఖచ్చితంగా తొంభై ఆ రేంజ్ లో ఉంటాయి టూ అయితే కావు అయితే నూట తొంభై ఎనిమిది దేశాలని దేవునికి విరుద్ధంగా దేవుని ప్రజలకి విరుద్ధంగా ఈ దురాత్మలు ఈ మూడు అభిద్రాత్మలు మనుషులని జమా చేస్తున్నాయి అంటే ఊహించుకోండి అంత చిన్న స్థలంలో రెండు దగ్గర దగ్గర దేశాల రాజులు వాళ్ళ సైన్యము వస్తే స్థలం ఉంటుందా ఇది ఏ కామెంట్లలో నేను చూడలే నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రతి కామెంట్ ఏం చేస్తుంది ఇస్రాయల్ దేశంలో ఉన్న మెగిత ప్రాంతానికి అందరు వచ్చి కూర్చుంటారు ఇస్రాల్ పల్లకి విరుద్ధంగా ఇస్రాయల్ ప్రజలకి వ్యతిరేకంగా వాళ్ళు యుద్ధాలు చేస్తారని కానీ ప్రభు మనకు చెప్పిస్తున్నాడు ఇది ప్రకటన గ్రంథానికి సంబంధించింది ఇస్రాల్ పల్లెలకు సంబంధించింది ప్రకృతి దేశంలో ఉన్న ప్రజలు వాళ్ళు ఆత్మీయ ఇస్రాయలు అంటే క్రైస్తవులే కాబట్టి పరమ ఇరుచలేమంటే క్రైస్తవులకు సంబంధించింది కాబట్టి వాళ్ళ గురించి చెప్పబడుతున్న వాక్యం ఇది అంటే ఇది ఒక స్థలానికి సంబంధించింది కాదు ఇదొక స్థితి ప్రపంచానికి సంబంధించింది ప్రపంచం ఈ యొక్క విగ్రహాలను పూజించే కొండలు అన్నటివి విగ్రహాలను పూజించేది మందిరాలు అంటాం రకరకాల మందిరాలు వాటి పాపము పరిపక్వం చెందింది అన్న విషయాన్ని ప్రభున పేరు చెప్పిన వారు ఈ కొండలు అంటే ఈ విగ్రహాలను పూజించే వారి పాపము పరలోకం వరకు అంటితుంది వాళ్ళు చేసిన నిరపరాధాలు నిరపరాధుల రక్తము ఏడుస్తుంది బలిపెట్టం కింద ఆత్మలని శ్రీ రోజు ఉదయం పట్టిన ఉన్నారు అవి ఎన్నో వేల సంవత్సరాల నుంచి చనిపోయిన ఆత్మలు ప్రభు కొరకు కథ సాక్షి అయిన వారు వీళ్ళందరూ ఏడుస్తా ఉన్నారు ఇంకెంతకాలం వాళ్ళకి తీర్పు తీర్చుకుంటూ ప్రభు కొంచెం కాలం ఇంకా కొంతమంది చనిపోవాల్సి వస్తుంది వాళ్ళ సంఖ్య సంపూర్తి అయినాక అప్పుడు లోకానికి తీర్పు తెలుస్తాను కానీ ఆల్రెడీ వీళ్ళు చచ్చిపోయినారు వీళ్ళందరూ పది షరాల తీర్పుకు తీర్చి తీర్పు ముందు దేవుని ఇంటి దారం అవుతుంది దాని తర్వాత నీ లోకస్లకి విషయాన్ని కాబట్టి ఇప్పుడు మనము ఏ లోకస్లకి జరగబోయే తీర్పుకు సంబంధించిన విషయాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఏ రీతిగా రెండు వేల సంవత్సరాల నుంచి దానికి ముందు కూడా దేవునికి విరుద్ధంగానే ఉన్నాయి పాత నిబంధన కాలంలో కూడా అవి పాత నిర్బంధన కాలపు మతాలు అని నేను పోవరం అవి ఆశ్చర్యకరమైన మతాలు వీటన్నిటికి సంబంధించిన నేను కాలంలో దగ్గర దగ్గర ఒక పది పదిహేను సంవత్సరాల క్రితము ఈ మతాలన్నీ నేను చదివినాను థియాలజీ కాలేజ్ లో మతంకి సంబంధించిన విషయాలు ధ్యానించినా దాని తర్వాత గ్రీకు మతాలకు సంబంధించిన విషయాలు ధ్యానించినాం అక్కడ ప్లాస్ కాబట్టి దాని తర్వాత రోమీల మతానికి సంబంధించిన విషయాలు దాని తర్వాత ఆ యొక్క పూర్వీకుల యొక్క బబులోను మతాలు అశ్లీల మతాలు వారు దేవతలను పూజించిండ్రు దాని పారసిక రాజుల మతం పారసిక దేశస్తుల మతాల గురించి దాని హిందూ దేశపు మతాల గురించి ముఖ్యంగా మన దేశంలో రెండు వేల నుంచి ఉన్నవి హిందూ హిందూయిజము బుద్ధిజము జైనిజం యాక్చువల్ హిందూ అనే పదం లేననేది ఇంగ్లీష్ డిక్షనరీలు ఎక్కడ కూడా ఎందుకంటే హింద్ అనే పదానికి అసలు అసలు ఒక పదం కూడా లేదు ఇంగ్లీష్లో కానీ సంస్కృతంలో కానీ హిందూ సాగరం అని మనకి ఇండియన్ ఓషన్ అంటాం దాన్ని ఇప్పుడు హిందూ సాగరం హిందూ సాగరం నుంచి హిందూ సాగరము దీనికి పెద్దది కాబట్టి హిందూ సాగరానికి సంబంధించిన వారు వీళ్ళు అన్నారు కాబట్టి హిందూ హింద్ అక్కడ స్టార్ట్ అయిందనంటే పదం తర్వాత ఉత్తర దిక్కున సింధు భాగం ఉంది కాబట్టి బయట దేశస్తు వీళ్ళు ఎక్కడ సింధు దేశానికి సంబంధించిన సింధు పోయి హింద్ అయిపోయింది అట్లా కాబట్టి రెండు రకాల పదాలు వీటికి దాని తర్వాత ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్ళిపోతప్పుడు వాళ్ళొక డిక్లరేషన్ రాసుకునేటునట్టు విలియం బెల్ బెంటిక్ ఆ చివరి వయసు ఈ దేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఆ లెటర్ రాసేసి డిక్లరేషన్ ఉంటుంది అగ్రిమెంట్ దాని మీద రాసిపోయారు ఇండియా అనే పదం అసలు హిందుకి ఇండియాకి సంబంధమే లేదు సింధుకి హిందూకి ఇండియా అనే పదానికి సంబంధమే లేదు ఇండియా అంటే ఫుల్ ఫాము తర్వాత ఎవరు చెప్పారు ఆర్ఎస్ఎస్ వల్ల ఎవరు చెప్పారు ఇండియా అంటే ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అని ఇండియాకి ఫుల్ ఫామ్ అది అట్లా వాళ్ళ మీద విగ్రేహంగా మాట్లాడుతూ ఉంటారు సరే అవి ఏవైతేనేమి మనకి ఈ దేశం కూడా ప్రభుకి విరుద్ధంగా నిలబడింది అన్న విషయాన్ని మనం చూస్తాం ఈ పూర్వ పూర్వకాలపు మతాలు అంట వీటన్ని ఏంటంటే పాతకాలపు ఇవన్నీ చైనీస్ మతాలు కననీయుల మతాలు దాని తర్వాత యూరోపియన్ మతాలు మెసపోతేమియా మతాలు మాయా మతం అంటే ఆ చాలా సంవత్సరాల క్రితం ఉండే ఆ మతం మాయా మతం దాని తర్వాత మతం అని ఆఫ్రికా దేశస్తుల మతాలు దాని తర్వాత ఇస్లామిక్ దేశాల మతాలు అంతకుముందు అరేబియన్లు పూజించేది వేరే విగ్రహాలని దాని ఇస్లాం మతం రావడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అయితే ఈ పాతకాలపు మతాలు అన్ని దేవునికి విరుద్ధంగా ఆ బయలుపెట్టాలు కట్టినారన్నట్టు అయితే రెండు విధాలుగా ప్రభుకి విరుద్ధంగా ప్రజలు లేచినారు ఒకటేమో అన్యులు అన్య మతస్థులు రెండవది దేవుని బిడల ఇంటి కూడా దేవునికి విరుద్ధంగా లేచారండి అని చూపించపోయిన వారు కాబట్టి దేవునికి విరుద్ధంగా కేవలం లక్ష మంది ఆయన్ని సంపూర్ణంగా నిండు మనసుతో సేవిస్తున్నారు ప్రేమిస్తున్నారు ఆ గుంపులో నువ్వు నేనున్నాం కాబట్టి నిజంగా నిండు మనసుతో సేవించినప్పుడు ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది విషయమే ఈ యొక్క హార్మిక సంబంధించిన పోదా అందులో యేసు ప్రభు పక్షంగా ఈ యొక్క దుష్ట శక్తులతో పోరాడుతున్నాను మనుషులతో కాదు నేను ఎందుకు సడన్లీ ఈ రష్యా దేశంలో ఎంతమంది ఎంత శాతం క్రైస్తవులు ఉన్నారు అంటే డెబ్బై శాతం డెబ్బై శాతం క్రైస్తవులు రష్యా దేశంలో రష్యా క్రైస్తవ అయితే ఉక్రెయిన్ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారని నేను ఊరికే చెక్ చేసిన టు నైన్టీ పర్సెంట్ క్రైస్తవులు ఉక్రెయిన్ దేశంలో రెండు క్రైస్తవ దేశాలు ఒకరిని ఒకరిని చంపుకుంటున్నాయి అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి ఆ మతం కూడా ఈ విధంగా లేదా అన్యమతాలే కాదు దేవుణ్ణి అనుసరించే వాళ్ళు కూడా దేవునికి విరుద్ధంగా తయారైనారు అక్కడ అందుకే నేను కొంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను నాకు దేవుడు చూపించండి ఏంటంటే ప్రతి దేశానికి ఒక దురాత్మ క్యాప్టెన్ లాగా ఉంది రాజు లాగా ఉందని ధాన్యుల దాని నుంచి మనం ప్రిన్స్ ఆఫ్ పర్షియా వెళ్ళిపోయాక ప్రిన్స్ ఆఫ్ గ్రీస్ వస్తాడనేసి కాబట్టి వాళ్ళతో నాకు ఏ పని లేదనేసి గబరెల్తో మనం చూస్తాం అక్కడ అంటే ప్రతి దేశానికి ఒక దయ్యాన్ని సైతాన్యుడు అప్పగించేడు అదే ప్రిన్స్ ఆఫ్ ఇండస్ మన దేశానికి ఉన్నదా నేను చెప్పాలి ఎప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నా మీ ప్రిన్స్ ఆఫ్ ఇండస్ నువ్వు అని ఈ దేశం మీద గద్దెని చిధించగలవా నీకు ఆ ఉందా అదే రీతిగా చైనా దేశం మీద డ్రాగన్ ప్రిన్స్ లాగా ఉన్నది సర్పం అట్లా ప్రతి దేశానికి ఒక పశువుని వాళ్ళు పెట్టినట్టు నేను గతంలో ఒకసారి చూపించిన ఎంత మధ్య గ్యాప్ ప్రతి దేశానికి ఒక జంతువుని పెడతారు మన దేశానికి ఏనుగుని పెడతారు మన దేశానికి ఏనుగు ఇండియా గురించి మాట్లాడేటప్పుడు ఏనుగుని చూపిస్తారు బయట దేశ అట్లానే చైనాని చూపించినప్పుడు డ్రాగన్ ని చూపిస్తారు అదే ఆస్ట్రేలియాని చూపిస్తే కంగారు అని చూపిస్తారు అట్లా ఒక్కొక్క దేశానికి ఒక జీవి ఉంటుంది అన్నట్టు అమెరికా దేశం చూపించినప్పుడు డేగ్ అని చూపిస్తారు బ్రిటన్ ఇంగ్లాండ్ చూపించినప్పుడు లయన్ ని చూపిస్తారు జర్మనీని చూపించినప్పుడు చిరుతపల్ని చూపిస్తారు వాళ్ళ వాళ్ళ దేశం మీద వాళ్ళ దేశానికి అది ఇది అన్నట్టు అంటారు ఇంగ్లీష్ లో అంటే విగ్రహం అదొక ఒక చిహ్నం అన్నట్టు రష్యా అంటే తెలుగు పంటి అట్లా ప్రతి దేశానికి ఒక జంతువుని పెట్టిండ్రన్నట్టు ఎందుకు అంటే ప్రతి దేశము ఒక జంతువులాగా తయారైపోయింది అయి మా అట్లా చెప్పలేము పబ్లిక్ డేంజరస్ ఉంటాయి కానీ ఆ పదానికి తగినట్లు వాళ్ళు జంతువులాగానే ప్రవర్తిస్తూ ఉంటారు అన్నట్టు అయితే నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఈ అపవిత్ర ఆత్మలు ఎట్లా మనుషులని దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతాయి అంటే నీ విశ్వాసం నుంచి నీ ఆత్మీయ జీవితం నుంచి నీ నైతికత నుంచి నేను ఎట్లా దూరంగా తీసుకెళ్ళిపోతాయి పాతన్న కాలంలో నేను మనం చూపించిన ఆ మతాలు ఆ మతాలను అనుసరించే వాళ్ళు అవిశ్వాసంలో ఉన్న వాళ్ళు ఆత్మీయ జీవితంలో లేరు చీకటి జీవితంలో ఉంటారు దాని తర్వాత వారికి ఏది మంచి ఏది చెడు తెలియదు అందుకే వాళ్ళు పాపం తీస్తూ ఉంటారు దోచుకుంటూ ఉంటారు విగ్రహాలని విభిచారం భయంకరంగా ఉంటుందంటే వాళ్ళ జీవితాలు అందులో ఏది మంచి కనిపించదు అన్నట్టు అన్ని మతాలలో ఒకే ఒకటే అపవిత్రత కనిపిస్తూ ఉంటుంది ఏదైందంటే శారీరక కోరికలు శారీరక వ్యామోహాలు తీర్చుకుంటూ ఉంటారు ఆ మతాలలో దేవతలు దేవుళ్ళు అందరూ అట్లనే ఉంటారు మనుషులు అట్లనే జీవిస్తారన్నట్లు దేవతలు దేవుళ్ళు మనుషులను వచ్చి అట్లా పవిత్రంగా జీవించినట్టు మనం చూస్తాం ప్రతి మతంలో కానీ ఈ యుగ సమాప్తి చివరికి వచ్చినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ పాత నిబంధన కాలంలో ఉన్న లేక పాత కాలంలో ఉన్న ఆ మతాలు క్రొత్త నవయుగ మతాలుగా మారినాయి మోడర్న్ రిలీజన్స్ అంటాం నేను ఈ మోడర్న్ రిలిజన్స్ ఎట్లా దేవునికి విరుద్ధంగా తయారైనాయి ముఖ్యంగా ఈ మోడర్న్ రిలిజన్స్ ఎవరు వస్తున్నారు పట్టించిన ఇండియాలో కూడా కాబట్టి ఈ మోడన్ రిలీజన్స్ రిలిజన్ అంటే ఆరాధన అంటారు రిలిజన్ అంటే దానికి సమర్పించుకున్న వాళ్ళు అన్నట్టు అంటే వారు దాన్ని సంపూర్ణంగా నమ్ముతారు ఆ మతాలన్నీ కాబట్టి ఈ మోడర్న్ రిలిజన్స్ ఏవి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నా ఫస్ట్ వాటిని ఇంగ్లీష్ లో చూపిస్తాను దాని తర్వాత వాటికి సంబంధించిన తెలుగులో మాట్లాడతాను తర్వాత ఆ మతాలు ఎట్లా ఉంటాయి ఎట్లా యవనస్తులను పట్టినాయి తర్వాత క్రైస్తవులలో చాలా మంది యవనస్తులను పట్టించినాయి ఈ మతాలు కొంచెం బాధాకరం అనిపిస్తుంది నేను అందుకే యవనస్థులతో మాట్లాడేటప్పుడు ఛాలెంజ్ చేస్తే నువ్వు నమ్మిన విశ్వాసాన్ని రోజు పరచున్నాను స్టేజ్ మీద ఛాన్స్ ఛాలెంజ్ చేసినాయి మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందో లేదు నాస్తికత్వం దాన్ని డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నాడు ఎవ్వడు దానికి నో అని చెప్పలేడు అన్నట్టు ఎందుకంటే ధర్మశాస్త్రం జీవం గల గ్రంథం అది దాంట్లో నుంచి మనం చూపించినప్పుడు ఎవడు నోనకి వీళ్ళే ఈరోజు ఎందుకు నోన లేకపోతున్నారు వాళ్ళంటే నువ్వు దాన్ని చూపించలేని స్థితిలో ఉన్న గురించి నీకు తెలియదు కాబట్టి ఈ నవీన మతాలు ఎట్లా ఈ అపవిత్ర వీటిని ఈ నవీన మతాల ద్వారా ప్రపంచమంతట రాజులను కూడా సమకూర్చుకుంటుంది ఈరోజు రాజులు కూడా దేవుని నమ్మరు ఎథీస్ట్లు అయిపోయినారు అంటే నాస్తికులు అయిపోయినారు కాబట్టి మొదటి మతము ఎథియిజం లేక నాస్తికత్వం ఇవి ఏంటంటే నేను తర్వాత చూపిస్తా దాని తర్వాత బైబుల్కి ఎట్లా ఇవి చూపిస్తున్న త్వరలో రెండవ మతము సైంటిజం అంటే సైన్స్ ప్రాధాన్యత ఇస్తుంది శాస్త్రీయ జ్ఞానానికి తర్వాత మూడవ మతము ప్లూరలిజం ప్లూరలిజం అంటే బహుళ వైవిధ్యమైన విషయము అని ఉంది గూగుల్ ట్రాన్స్లేషన్ లో తర్వాత వాటి అర్థం లేదు బహుళ విధానము అంటే అన్ని మతాలు ఒకటే అని చెప్పాడుదే ప్లూరలిజం తర్వాత నాలుగవది హ్యూమనిజం లేక మానవతా వాదము అంటాం అంటే హ్యూమనిజము అంటే సరే నేను త్వరలో మీకు చూపిస్తా అంటే మనుషులే ఎక్కువ ప్రాధాన్యత కలవారు మనుషులకే అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అన్న విషయని మానవత్వమే చాలా గొప్ప జీవితము అని వారిని వారు దైవంగా మార్చుకున్నారు అన్నట్టు అది హ్యూమనిజం అంటారు దానికి సంబంధించిన విషయాన్ని తొందరగా చూపిస్తా ముందు ఐదవ మతం ఐదవ మతము రిలేటివిజం అంటాం రిలేటివిజం అంటే సాపేక్షవాదం అంటాం కాబట్టి రిలేటివిజం అంటే ఏంటంటే ఏది మంచి ఏది ఇచ్చాడు అనేది నీ ఇష్టం నీకు ఏది మంచో అదే మంచి నీకు ఏది చెడో అదే చెడు కాబట్టి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నువ్వే తీర్మానించుకోవచ్చు ఏది మంచి ఏది ఇచ్చడు అని కాబట్టి నీకు ఎవరు చెప్పని అవసరం లేదు నీకు బైబుల్ పుస్తకాలు అవసరం లేవన్నట్టు ఏ మతం అవసరం లేదు నీకు చెప్పడంకి ఏది మంచి ఏది ఇచ్చని నీకు మంచి అని తోచితేనో అది చేసేసే అనే దాన్ని రిలేటివిజం అంటాం లేక సాపేక్షవాదం అంటాం ఆరవ మతము హెడోనిజం హెడోనిజం తెలుగులో దానికి ఏ పదం లేదు కానీ హెడోనిజం అంటే బాగా ఆనందించడం ఈ లోకంలో నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలియదు కాబట్టి మస్తు ఆనందించి లైఫ్ అని చెప్పేదాన్ని హెడోనిజం అంటాం ఈరోజు యోనష్టం పట్టింది ఆత్మ ఈ మతం చివరికి పోస్ట్ మోడనిజం అంటాం ఇది ఒక రకమైన మతం పోస్ట్ మోడనిజం అంటే నవీన కాలం ఈ యుగం నవీన యుగానికి సంబంధించినది కాబట్టి ఈ నవీన యుగంలో ఈ మతానికి సంబంధించిన విశ్వాసానికి సంబంధించిన విషయాలు మాట్లాడానికి వీలు లేదన్నట్టు ఇది కేవలము జ్ఞానానికి సంబంధించింది మనం బాగా జ్ఞానంలో అభివృద్ధి పొందాలా మానసికంగా అభివృద్ధి పొందాలా అని చెప్పే విధానాలు ఉన్నటువంటి పోస్ట్ మోడనిజం నీకు ఎట్లా తోరిస్తే అట్లా మంచిగా జీవించి ఎవరికి హాని చేయగానే మంచిగా జీవించారు చెప్పడానికి అన్నట్టు బోధలు ఇవన్నీ కాబట్టి ఇవి అన్నీ మోసపరు మోసపచ్చు ఆత్మలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మొదటి నాస్తికత్వం నాస్తికం నాస్తికత్వం అంటే దేవుళ్ళు లేరు దేవుడు అనేవాడు లేడు దేవుని ఉనికి నమ్మకం లేదు అని చెప్పడమే నాస్తికత్వం తర్వాత సైంటిజం అంటే ప్రపంచము మరియు వాస్తవికత గురించి జ్ఞానాన్ని పెంపొందించడానికి శాస్త్రీయ పద్ధతి మాత్రమే వాడాల అదే నమ్మదగిన మార్గం అని విశ్వసించడమే సైంటిజం అన్నట్టు కాబట్టి కేవలము సైన్స్ ప్రకారంగానే పోవడము ఇదొక మతం అంటే మనకి ఇంకా వేరేది అవసరం లేదు దేవుడు అవసరం లేదు ప్రతిదీ సైన్స్ ప్రకారంగానే నమ్మడం అనేది సైంటిజం అన్నట్టు దాని తర్వాత ప్లూరలిజం అని అంటే బహుళ వై వైవిధ్యమైన విధం అన్నట్టు బహుళ వైవిధ్యమైన విధం అంటే ఏంటంటే అన్ని రకాల మతాలు కలిసి జీవించచ్చు ఎవరి మతము వాళ్ళదే కాబట్టి ప్రతి ఒక్కరిని మనము మర్యాద చూపించడము ప్రతి ఒక్కరిని వాళ్ళ ఒప్పుకోవడం ఎవరి మతం వాళ్ళదే వాళ్ళకి ప్రాధాన్యత కాబట్టి మనకి కొట్లాటలు అవసరం లేదు అన్ని కలిసిమెలిసి జీవించాలా అనేదాన్ని ప్లూరలిజం అంటాం అన్నట్టు రిలీజియస్ ప్లూరలిజం అంటాం ఇంగ్లీష్ లో అంటే అన్ని మతాల వాళ్ళు కలిసి జీవించడమే ప్లూరలిజం అంట మనట్ట అసాధ్యం కదా కానీ వీళ్ళు చెప్పే విధానం బాగా చదువుకునే వాళ్ళం కదా మనము అన్ని అన్ని మతాలను రెస్పెక్ట్ చేయాలి కదా మనము అని చెప్పేటదే ప్లూరలిజం తర్వాత హ్యూమనిజం అనేది ఇదొక రకమైన మతము దీంట్లో మానత మానవతావాదం అనేది వారి సొంత జీవితాలను మరియు సమాజాన్ని రూపొందించడంలో మానవుల విలువ మరియు ఈ రకమైన సంస్థలు మానవ సంస్థలు చెప్పే నైతిక తత్వ శాస్త్రంనే హ్యూమనిజం అంటాం అన్నట్టు హ్యూమనిజం అంటే ఏంటంటే మానవులు కలిస్తే ఏదన్నా చేయగలరు మానవులు ఒకరినొకరు ఎక్కువ మర్యాద చూపించడము దాని మానవుల విలువ ఎక్కువ కాబట్టి ఈ సమాజాన్ని తయారు చేయడంలో మానవ విలువ బహు ప్రాముఖ్యమైంది అని చెప్పడమే మానవతా వాదం లేక హ్యూమనిజం అంటాం అన్నట్టు ఇది ప్రపంచంలో విస్తరించుకుంది ఈరోజు ప్రపంచాత్మకంగా మానవులే ఈ సంఘాలన్నీ ఈ లోకాన్ని తయారు చేసుకోగలరు అంటే దేవుడు అవసరం లేదు అని చెప్పాడు ప్రతి మతం అదే ప్రతి ఈ నవీన యుగ మతాలన్నీ దేవుడికి జీవిస్తుంది దేవు ప్రోత్సహిస్తా అన్నట్టు అంటే ఇందాక నేను చూపించినాను ఎవడి సత్యం వాడిదే కాబట్టి మనకి ఎందుకు సాపేక్షవాదం అంటుంటాం తెలుగులో సాపేక్షవాదం అనేది ఒక జ్ఞానము సత్యము మరియు నైతికత అనేది ఒక వ్యక్తిగత జీవితానికి సంబంధించింది లేక ఒక దేశంలో ఉన్న లేక ఒక స్థలం ఒక స్థలానికి ఒక స్థలానికి సంబంధించిన వాటి యొక్క సంస్కృతికి సంబంధించింది అంటే దాని అర్థం ఏంటంటే ఉదాహరణకి ధరమాంస భక్షకులు మనుషుని తిని చంపి ఉంటారు ట్రైబ్స్ అలా కొన్ని ట్రైబ్స్ అలా కానీ మనకు తెలుసు మనుషుని చంపడం విరుద్ధం అది పాపం కానీ వాళ్ళనేది ఏంటంటే మళ్ళీ వాళ్ళ సొసైటీలో కరెక్ట్ కదా అంటారు మన సొసైటీలో కరెక్ట్ కాదు వాళ్ళ సొసైటీలో కరెక్ట్ కాద కాబట్టి ఎవరు సొసైటీ కరెక్ట్ వారు పాటిస్తారంటే వాళ్ళు అటనే తింటా ఉంటారు అంటనే చంపుతూ ఉంటారు మనుషులు కాబట్టి ఆ రీతిగా మనిషి యొక్క విలువని లేనికుండా చేసేది ఈ మతం రిలేటివిజం అనేది తర్వాత హెడోనిజం ఇది బహు డేంజరస్ మతం ఈ హెడోనిజం అంటే ఏంటంటే ఆనందము మరియు ఆనందాన్ని జీవితంలో అంతిమ లక్ష్యాలుగా పెంపొందించుకోవడమే హెడోనిజం అంటే ఏమి తినాలి ఏమి త్రాగాలని ఆలోచిస్తాం దాన్ని హెడోనిజం అంటాను ఇంగ్లీష్ లో కాబట్టి సంపూర్ణంగా ఆనందించాలి ఈ తాగుము సుఖించుము అని చెప్పేటది హెడోనిజం అన్నట్టు అంటే నీ జీవితానికి నీ చివరి గమ్యం ఇది జీవిత లక్ష్యం ఇది ఉండాల ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేయాలని చెప్పారు దాన్ని హెటోనిజం అంట మన ఈరోజు బహుగా విస్తరించింది ఇది ప్రపంచాత్మకంగా ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది చివరి మతము పోస్ట్ మార్డనిజం ఇది ఏడవ మతం మొత్తం ఏడు మతాలు ఏడు ఆత్మలు అప్పు ఇతర కాబట్టి ఈ ఏడు ఏడవది పోస్ట్ మార్డనిజం అంటే ఉదాహరణకి మంచి చెడు అనే విషయాలు నేను చెప్పారుది ఎవరు ఇష్టం వాడు అనేది పోస్ట్ మార్డనిజం ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాడు జీవించవచ్చు ఎవరి ఇష్టం అన్న ప్రకారంగా వాడు పోవచ్చు అనేదాన్ని పోస్ట్ మార్డనిజం అంట మనట్టు నువ్వు ఉదాహరణకి హైదరాబాద్కి రావాలంటే ఏ రూట్లకెళ్ళినా అది పోస్ట్ మార్డనిజం కూడా కానీ మనట్టు ఎట్లైనా మనకు తెలుసు ఏ రూట్లో పోతే సరైనది ఏ రూట్లో పోకపోతే ఏ రూట్లకి రావడం సరైనది కాదని మనకు తెలుసు అది దాన్ని బట్టి తెలిసిపోతుంది ఏది షార్టెస్ట్ ఏది లాంగెస్ట్ ఏది సరైన మార్గం ఏది ఇరుకు మార్గం అది మనకు తెలుసు కాబట్టి పోస్ట్ మోడనిజం ఏంటంటే మనిషికి బహు స్వాతంత్రం ఉంది నీ ఇష్టం మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆ విధానాలన్నిటినీ భిన్నంగా ముందుకు కొనసాగడమే పోస్ట్ మోడనిజం అన్నట్టు ఇవి ఏడు మతాలు అన్నట్టు ఈ ఏడు మతాలు ఏ రీతిగా ఇప్పుడు దేవునికి నేను ఇప్పుడు చూపిస్తాను ఆ రీతిగా ఈ లోకస్తులను అందరినీ ఈ మతాలు పీడుస్తున్నాయి చాలా మందికి తెలియదు ఆల్రెడీ ఈ మతాలను మెంబరిస్తున్న వాళ్ళు ఉన్నారు తెలిసి తెలియక తెలియక మొదటిదిగా నాస్తికత్వం దేవుడి మీద నమ్మకం లేకపోవడం అనేది నాస్తికత్వం కానీ మనకు తెలుసు క్రైస్తవత్వం బైబిల్ నమ్మేది త్రీ యొక్క దేవుడైన మన ప్రభుని తండ్రి కుమారుడు పరశుధాత్మ ఒక్కరే అన్న విషయాన్ని మనకి తెలుసు కాబట్టి మనకి తెలిసి దేవుడు ఉన్నాడు నాస్తికత్వం ఏమంటే దేవుడు లేడంటుంది ఉంటే చూపేమంటే కాబట్టి ఈ నాస్తికత్వం ఏం చేస్తుందంటే దేవుడు ఉన్నాడు అన్న ఉనికికి వ్యతిరేకంగా మనుషులని రెచ్చగొట్టేడు ఈ బోధ బైబుల్ ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తే దేవుడు ప్రేమమయుడు ఆయన జీవం గల దేవుడు కాబట్టి ఆయన అధికారానికి మనము సమర్పించుకుంటాం బైబిల్ వాక్యల ప్రకారంగా ఆయన నిండు మనుషులను సేవించడము ప్రేమించడం మనకు తెలుసు కదా నీ దేవ నేహమైన పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో సేవింపులను అదొక ఆజ్ఞ పదాజ్ఞలలో కాని ఎతియిజం లేక నాస్తికత్వము దానికి ఆపోజిట్ అన్నట్టు అంటే దేవునికి రానియకుండా దేవుడి నుంచి దూరంగా లక్కపోతుంది యోనస్తులని ఈరోజు కోట్లాది కోట్లాది ప్రజలు నాస్తికులు అయిపోయింది ఈరోజు ప్రపంచం ఎందుకంటే నువ్వు నేను ఇవి మనం చెప్పలేదు వాళ్ళకి యోనస్తులు పాస్టర్స్కి తెలియదు ఎట్లా చెప్పాలో వాళ్ళకి దేవుని ఎట్లా నువ్వు ఎట్లా పరిచయం చేయగలవు నువ్వు నేర్చుకోలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబుల్ నమ్మన్నప్పుడు నువ్వు ఇవాళకి ఏం స్వార్థ చెప్తూ దేవుడే లేడు అన్నప్పుడు ఇంకా నువ్వు ఆర్గ్యుమెంట్స్ ఏమున్నావు అంటారు అనేసి విడిచిపెట్టాం కదా మనం నాస్తికత్వానికి విరుద్ధంగా బైబుల్ వాక్యాలను మనం చూపించాల కానీ వాడు స్వీకరించాడు ఎందుకంటే నాస్తికత్వమే కరెక్ట్ అనుకుంటాడు వాడు దేవుడు అనేవాడు అంటే ఇట్లా అంటాడు వాడు నీత దేవుడు అనేవాడు అంటే శ్రమలు ఎందుకుంటే మంచివానికి ఎందుకు శ్రమలు వస్తాయి ఇట్లా ఇట్లా వాదించేవాళ్ళు నాస్తికులు వాడికి నువ్వన్నీ చూపించగలవు ఆత్మను రక్షించలేవు నీకు వాటిని వాళ్ళకి ఎట్లా సువార్త చెప్పాలా అన్న సత్యాలు నువ్వు నేర్చుకోకపోతే నువ్వు ఎప్పటికీ హేతువాదులకు లేక నాస్తికులకు నువ్వు వాక్యం వాళ్ళని రక్షణ నడిపించలేవు వాళ్ళు అట్లనే ఆ విశ్వాసంలో ఉండి చనిపోతున్నారు ఆ మతంలో నాస్తికత్వం అనే మతంలో ఉండి చనిపోయిన కనిపోతున్నారు పోయి నాకేం లాభం లేదు కదా మనకు తెలుసు రెండవ మతము సైంటిజం అని ఈ రెండవ మతము దేవుని వాక్యంకి విరుద్ధం అది ఏం జరుగుతుంది దేవుని వార్కి విరుద్ధంగా చెప్తా ఉంది ఏమనంటే క్రైస్తవులు సహజ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రాన్ని వాడరు అన్న విషయాన్ని కరెక్టే కానీ మనం సైన్స్ అని నమ్ముతాం ఎందుకంటే దేవుడే పెట్టండి సైన్స్ ఎందుకంటే ఇప్పుడు ఆకాశము భూమి ఇవన్నీ చూసినప్పుడు మళ్ళీ సైన్సే కదా భూమి లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ సైన్సే కదా కెమికల్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అవన్నీ సైన్స్ నమ్ముతుంది కదా నీళ్ళలో ఏముంటుందో సైన్స్ నమ్ముతుంది కదా బైబిల్ ఎప్పుడు కూడా సైన్స్కి విరుద్ధంగా చెప్పలేదు కానీ క్రైస్తవులు సైన్స్ని ని ఒప్పుకోకపోవడం వలన వాళ్ళు దేవుణ్ణి చూపించలేకపోతున్నారు మనం సైన్స్ నమ్ముతాం ఎందుకంటే మనకు తెలుసు అది ప్రభు సృష్టించండు కాబట్టి కానీ దాన్ని ఒక మతంలాగా నమ్మం వాళ్ళు దాన్ని మతంలాగా నమ్ముతున్నారు అందుకు దేవుని త్రు నిగులుస్తున్నారు నాస్తికులు సైంటిజం కూడా పాటిస్తారు కాబట్టి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే మతపరమైన జీవితము కరెక్ట్ కాదు అని రుజుపరచని ప్రయత్నిస్తుంటుంది ఈ సైంటిజం ఉదాహరణకి ఏ ఆరు రోజులలో ఇంత పెద్ద సృష్టిని సృష్టించగలుగుతాడా ఎట్లా నమ్ముతున్నారు మీరు క్రైస్తవన్స్ ఒక రోజుకి ఇంత భూమిని ఆకాశాన్ని బయట తీసుకొని రాగలడా ఎట్లా మనం ఇంత పెద్ద సృష్టిని అని చెప్తారు ఏ క్రైస్తవ పాస్టర్లు వీటికి జీవలు ఇవ్వలేరు ఏంటంటే ఆరు రోజులలో ఈ సృష్టి మొత్తం సంపూర్తి చేసిండు దేవుడు దాని తర్వాత ఏ రోజైనా విశ్రమించండు నువ్వు దాన్ని ఎట్లా వాళ్ళకి చూపించగలవు వాళ్ళు ఏది ఒప్పుకోడు నువ్వు చెప్పే ఏది కూడా ఒప్పుకోడు విశ్వాసం ఒప్పుకుంటారేమో నువ్వు చెప్తే దేవుడు మొదటి రోజు ఇది చేసిండు రెండో రోజు అది చేసిండు వాళ్ళు గుడ్డిగా నమ్ముతా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం ఉంది కాబట్టి మొదటి కానీ పరీక్షించే విశ్వాసం లేదు వాళ్ళకి చెప్తేసల్లా కూడా ఏ పాస్టర్స్ కూడా చెప్పారు ఇది ఎట్లా సాధ్యం రుజుపరచగలవా ఫస్ట్ డే ఏ రూపకంగా సృష్టించిండు సెకండ్ డే ఆ రూపకంగా సృష్టించండి నువ్వు రుజువు పరచగలవా సైంటిఫిక్గా రుజుపరచగలవా నువ్వు రుజువు పరచకపోతే ఎవరి స్థితిని నువ్వు ప్రభుత్వంగా నడిపించలేవు భవిష్యత్తులో ఎందుకంటే వాళ్ళందరూ సైన్స్ అని నమ్ముతారు సైన్స్ ఇంజనీరింగ్కే పోతున్నారు కాబట్టి వాళ్ళు నమ్మరు దేవుణ్ణి తల్లిదండ్రులు ఎవరికి కూడా ఈ సత్యాలు తెలియవు విశ్వాసాలు ఏమంటే పొందుకున్నా కూడా నీ కుమారులు నీ కుమార్తెలు సైంటిజంని వెంబడిస్తున్నప్పుడు నాస్తికత్వాన్ని వెంబడిస్తున్నప్పుడు నువ్వు ఏ రోజు కూడా వానికి నువ్వు ఇవి విషదీకరించి చూపించలేకపోయినావు అందుకు వాళ్ళు నీ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయినారు వాళ్ళకి ఉండదు అప్పుడు ఏమైతే నరకం పోతారు పిల్లలు కాబట్టి నువ్వు నేర్చుకొని వాళ్ళకి ఇది చెప్పింటే ఒక రోజు వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే వాళ్ళేమో నేను చాలా మంది ఎవరి ప్రతి సంవత్సరము కనీసం ఒకరిద్దరు నాకు రెండు సంవత్సరాలు వాడిని నేను నేను ఎట్టి పర్సన్లో వాళ్ళు రుజువు పరుస్తావు ఇంకా చివరికి నాతో ఎందుకంటే నేను చూపిస్తా వాడికి సృష్టి దాని అది రాలేదు బిగ్ బ్యాంగ్ థిరీ ఎంత తప్పని రుజువు పరుస్తాను అందరూ ఒప్పుకుంటారు క్రిస్యన్ కూడా కూడా ఒప్పుకుంటాను బిగ్ బ్యాంగ్ థియీ కానీ వాళ్ళ ప్రకారం ఒప్పుకోండి బిగ్ బ్యాంగ్ తీరంటే ఈ సృష్టి ఆరంభమైనప్పుడు మళ్ళీ పెద్ద శబ్దాలు వస్తాయి కదా భూమిని బయటికి లాగుతూడు శబ్దం రాదా జలములన్నీ అటు జమ అయినప్పుడు శబ్దం పెద్ద శబ్దం వస్తుంది కదా ఇంత భూమి ఆ నుంచి బయటికి వస్తుంటే శబ్దం రాదా వెరీ రీసెంట్ ఒక రెండు మూడు వారల క్రితము ఒక సైంటి సైంటిస్ట్లు కలిసి ఆ ఈ సృష్టిలో ఈ సృష్టి మొత్తం తిరుగుతుంది కదా ఒక గ్రహాలన్నీ ఒకదాని తట్టు ఒకదాన్ని సూర్యుని చెట్టు తిరుగుతున్నాయి కదా ఈ తిరగడం వల్ల ఒక రకమైన శబ్దం రావాలి కదా ఉదాహరణకి ఫ్యాన్ తిరుగుతే శబ్దం వస్తుంది ఏ వీల్స్ తిరిగినా శబ్దం వస్తుంది మరి ఈ సృష్టి మొత్తం తిరుగుతుంటే శబ్దం రావాలి కదా అని వాళ్ళు ఆ శబ్దాన్ని రికార్డ్ చేసిండ్రంట న్యూస్ పేపర్ నేను మరి శబ్దం ఉంటది ఈ సృష్టి మొత్తం తిరుగుతుంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ భూమి సూర్యుని చుట్టూ కంప్లీట్ ఒక సైకిల్ తిరిగితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎట్టినప్పుడు ఒక సంవత్సరం అనేటట్టు అట్లా ప్రతి గ్రహము సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి రోజులు రోజులు ఆ తిరుగుతున్నప్పుడు ఆ శబ్దం ఉంటుంది కొన్నిసార్లు మీరు చూసే ఫ్యాన్ ఫ్యాన్ తిరగకుంటే గుయ్యిన శబ్దం వస్తా ఉంటుంది లైక్ బేరింగ్స్ పోతేనో ఏదైనా అది శబ్ద తిరగకుండా శబ్దం వస్తుంది కానీ గుయ్య శబ్దం వస్తుంటుంది ఎందుకు అంటే మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయంటారు దాంట్లో కరెంట్ పోయినప్పుడు మ్యాగ్నెట్ లాగా అవుతుంది లోపల అప్పుడు తిరుగుతూ ఉంటుంది అంటారు ఫ్యాన్ మ్యాగ్నెటిక్ వేవ్స్ వల్ల తిరుగుతుంది ఫ్యాన్ అట్లనే భూమి ఆకర్షణ శక్తి కూడా ఒక మ్యాగ్నెటిక్ వేవ్ కాబట్టి అది శబ్దము చేస్తూ ఉంటుంది మరి వీటన్నిటినీ స్వతహాగా వాటర్ తోటవే వచ్చినాయా లేక ఎవరన్నా పెట్టింట్రా అనే ప్రశ్న వేస్తాను నేను కాబట్టి నేను అన్నట్టుందంటే ఇట్లా వీళ్ళందరూ యేసు ప్రభుకి విరుద్ధంగా బైబుల్ ఒక అనాగరికుల పుస్తకంగా వాళ్ళు రుజుపరుస్తున్నది ప్రయత్నిస్తున్నారు మన వాళ్ళేమో సైలెంట్ గా ఒప్పుకొని బయటకు అది జీవం గల అందులో ప్రభు యొక్క మాటలు జీవం గల మాటలు అనేసి నువ్వు రుజుపరచనే కాబట్టి ఇక మీదట సువార్తికులకు ఇవన్నీ అవసరం ఈ జ్ఞానం లేకపోతే నువ్వు నీ యొక్క ఓల్డ్ విధానాలు ఎట్టీ పర్సెంట్కి సాయం చేయవు ఇవన్నీ దేవునికి విరుద్ధంగా లేసినాయి అన్న విషయం నేను మీకు చూపిస్తా ఉన్నాను బహుళ వైవిధ్యం అన్న మూడవ మతం ప్లూరలిజం అంటాం దీన్ని ఇంగ్లీష్ లో ఈ ప్లూరలిజం ఏం చేస్తుందంటే నువ్వు వారి మతాన్ని ఒప్పుకోకపోతే వాడిని మతాన్ని ఒప్పుకోడు నా గ్యాప్ గా ఒక అన్ని లక్ష్మీ వారితో ఈ సృష్టిలో సజీవంగా ఈ సృష్టిలో తన తనంతట తానే ప్రాణం పెట్టి దాన్ని తిరిగి తీసుకున్న వాళ్ళ ఎవ్వరు లేరు ఏసో తప్ప అని నేను ఆయనకు చెప్తే ఒక ఆయమే సాయిబాబా కూడా నని చెప్పించాను ఆయన కూడా సజీవంగా సమాధి చేయబడిండు సజీవంగా సమాధి చేయబడి ఆయన సమాధి చనిపోయి కానీ అంత లేదు అని రుజుపరచాలి కదా అది చెప్పలేని స్థితిలో ఏమవుతుంది కాబట్టి వారితో సంభాషిస్తప్పుడు ఈ మతస్తుల ఈ రకరకాల మతాలను వెంబడించే వారికి నువ్వు ప్రభుని చూపించినప్పుడు ఏ రీతిగా ఆ దుష్ట ఆత్మల నుంచి మనం బయటికి తీసుకొని రాగలవు లేకపోతే దేవునికి దేవుని బిడ్డలకి విరుద్ధంగా ప్రజలను జమ చేసిన ప్రపంచం కాబట్టి మనము జీవం దేవుని మీద విశ్వాసం పెడతాం కానీ ఈ బహుళ వైవిధ్యం అనేది లేక ప్లూరలిజం అనేది అన్ని రకాల మతాలని నమ్ మనం అని చెప్తారు ఓ రీతిగా హిందూ ఇజం బహుళ వైవిధ్యమైన అంటే ప్లూరలిస్టిక్ రిలిజన్ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో కానీ మనం చెప్తాం బైబుల్ ఏమంటుందంటే బైబిల్ ఏమని చెప్తుంది ప్రత్యేకత నిజమైన దేవుడు ఒకటే విశ్వాసం ఒకటే రక్షణ ఒకటే అని చెప్పేటదే ప్లూరలిజంకి వ్యతిరేకత అన్నట్టు దేవుని వాక్యము ప్లూరలిజంకి వ్యతిరేకత ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఇన్ని మూడు మతాలు మరి నేను ప్రకృతి సాధ్యమైన పాత నిపాతన కాలపు గురించి చెప్పిన పోయిన వారం ఇప్పుడు ఈ ముగింపు దశలోనే ఈ కొత్త మతాలు హ్యూమనిజం మానవాతా వాదం మానవతావాదం ఏం చెప్తుందంటే మనిషి బహు ప్రాముఖ్యమైన గలవాడు కాబట్టి మనిషికి ఎవరు అవసరం లేదు మనిషికి దేవుడు అవసరం లేదు అనే అడితే హ్యూమనిజం ఒక మనిషికి ఇంకొక మనిషి సహాయం చేసుకుంటే చాలు అని చెప్పేటది మానవిజం లేక హ్యూమనిజం లేక మానవతావాదం కాబట్టి ఈ మతము దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంది ఎందుకంటే దేవుని చిత్తము మరియు ఆయనకి అధిక ఆయనకి సమస్త మీద అధికారం ఉంది ఆయనకి అధికారము ఇవ్వనియద్దు అన్నట్టు ఈ మతం మానవత వాదం దేవుడు నాకు అవసరం లేదు ఆయన అధికారం ఆయన ఎవరిని మీరు అధికారం చెల్లించడానికి ఫరో ప్రశ్న ఇస్తాడు కదా ఆయన మాట వినడానికి ఆయన ఎవరు యహోవ ఎవడు అంటాడు ఎవడు అని చెప్తాడు నిర్గమ్మ కానం ధ్యానించినప్పుడు నేను అనుకుంటే ఏడవ అధ్యాయంలో అనుకుంటా ఆరు ఏడు ఎనిమిది ఆధ్యాయులు చూస్తాం మనము యహోవ ఎవడు నేను ఆయన మాట విని పంపించడానికి మిమ్మల్ని అంటాడు అంతగా ఆయన గర్వాన్ని చూపిస్తాను అన్నట్టు అంటే మనిషికి దేవుడు అనేవాడు అవసరం లేదు మనిషికి మనిషే సహాయం ఉంటే చాలు అని చెప్పేది మానవతావాదం అన్నట్టు ఇది బైబిల్కి విరుద్ధం అన్నట్టు ఎందుకంటే బైబిల్ దేవు ఏసు ప్రభుకి సమస్త అధికారం ఉందన్న విషయాన్ని గ్రహిస్తాం సమస్త సృష్టి మీద అధికారం పొందుకున్నాడు అన్న విషయం మనం చూస్తాం ఆయన అధికారానికి లోబడితేనే కానీ మనము ఈ లోకంలో జీవించలేము అనేది బైబిల్ విధానం దానికి ఆపోజిట్ గానే ఈ హ్యూమనిజం లేక మానవతావాదం ఇప్పుడు మనం చూస్తున్నాము రిలేటివిజం లేక సాపేక్షవాదం అంటాం అయితే ఈ సాపేక్షవాదం అనేది ఏంటంటే ఎవరికి ఎవరికి సత్యం అనిపిస్తే అదే ఎవరికి కరెక్ట్ అనిపిస్తే అదే కరెక్ట్ ఎవరికి రైట్ అనిపిస్తే అదే రైట్ అని చెప్పేది సాపేక్షవాదం లేక రిలేటివిజం అంటాం అంటే నీ నువ్వు నువ్వు స్వీకరించింది సత్యం అయితే నేను స్వీకరించింది నాకు సత్యం అని కాబట్టి మనకు మనకి ఎందుకు విద్యాసాలు అని చూపిస్తుంది అట్లా మోసగిస్తుంది అన్నట్టు ఇది మనం మనం ఎందుకు కొట్లాడుకుంటాం మనం చివరికి అంతా ఒకవాలి మనవాళ్ళు అంతా కదా మనం చివరికి మనం పోవాలి ఇంటికి పోవాలా కుటుంబాలు తీసుకోవాలా ఇట్లా సమర్థిస్తుంది మనకు మనకి ఎందుకు వ్యతిరేకత నీ సత్యం నీదే నా సత్యం నాదే అని చెప్పాడుదే రిలేటివ్ అన్నట్టు కానీ బైబిల్ అంటే చెప్పదు కదా ప్రభు ఒక్కడే సత్యం ఏష్ట్రో ఒక్కడే నేనే మార్గము సత్యం చేయమన్నాడు ఇది అంటుంది ఏ మార్గమైనా సత్యమే అని చెప్తుంది ఈ సాపేక్ష కాబట్టి అట్లా ఈ లోకస్లందరినీ వాళ్ళ మతాలలో అది చిక్క చిక్కబడి చిక్కించుకుంది అన్నట్టు వాళ్ళు దాన్ని సమర్థించుకొని అందులోనే ఉండిపోయినట్ ఆరవ మతము హెడో నిజము అంటే ఏంటంటే దేవుడితో సంబంధం మనకు లేదు ఈ లోకంలో మనం ఉన్నాం ఈ లోకంలో ఉన్నంత కాలం మనం తిని తాగల సుఖించాలా అన్ని భోగాలు ఆనందించాలా అనుభవించాలా అని చెప్పాడు హెడోనిజం అన్నట్టు ఈ హెడోని ఈ లోకస్థులు హెడోనిస్ట్ గా తయారైనారు కాబట్టి బిజినెస్లన్నీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తున్నారు అట్లా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు బిజినెస్ తినడము తాగడము ఆనందించడము ఈ లోకంలో చెలువిడిగా తిరగడం వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళ కోరికలకు తగినట్లు ఈ బిజినెస్ పీపుల్ అంతా వాళ్ళ వస్తువులను తయారు చేస్తున్నారు అన్నట్టు ఆహార పదార్థాలని డ్రెస్లని ఫ్యాషన్ షోస్ అని ఫ్యాషన్ డ్రెస్లని అన్ని పిచ్చి పిచ్చి అన్ని తయారు చేసి మనుషులందరినీ దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతున్నాయి వాళ్ళు తిని తాగి సిగిస్తున్నారు దేవుడు అవసరం లేదన్నట్టు వాడి గడిపే వారి దేవతాయన వాక్యం అక్కడ మనం చూస్తూ ఉంటాం కాబట్టి చివరిదిగా ఏడవది పోస్ట్ మార్టనిజం ఇది బహు డేంజరస్ బోధ ఇది దేవుని యొక్క వాక్యాలకి విరుద్ధంగా మనుషులన్నీ తయారు చేస్తుంది అన్నట్టు దాని ఏంటంటే ఎవడి జీవితం వాడికి ఎవడి దృక్పథం వాడిదే ఈ నవీన యుగంలో మనం ఉన్నాం కాబట్టి సంపూర్ణమైన సత్యం లేదు అని చెప్తున్నట్టు ఈ సంపూర్ణమైన సత్యం లేదు అంటే ఎవరిదైనా సత్యం ఇందాక మనం చేసినట్టు రిలేటివిజంలో ఎవడి సత్యం వాడికే సత్యం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ రీతికి చేయడం వల్ల బైబిల్లో ఉన్న అధికారితీయమైన ఆ యొక్క వాక్యాలని అది అన్నట్టు కానీ మనం ఏం చేస్తామంటే అన్నిటికీ మూలము బైబిల్ వాక్యమే అదే సత్యం అందరినీ అటు దిగ చూస్తే ఈ ఏడు మతాలు బైబిల్ నుంచి దూరంగా లాక్కపోతున్నాయి మనుషులని ఈ రోజు ప్రపంచాత్మకంగా కాబట్టి హార్మిక యుద్ధం యుద్ధం దేనికి సంబంధించింది అంటే ఈ అపవిత్ర ఆత్మలు మూడు విశ్వాసం మీద కొడుతున్నాయి ఈ ఏడు మతాల ద్వారా అదే రీతి చూపించిన నీ యొక్క ఆత్మీయ జీవితంగా కొడుతున్నాయి ఈ ఏడు మతాలు తర్వాత నీ యొక్క నైతికమైన జీవితం నీ యొక్క పరిశుద్ధమైన జీవితం ఏది మంచి ఏది ఇచ్చేడు అనేది తెలుసుకునే జీవితం మీద ఇవి అటాక్ చేస్తున్నాయి ముఖ్యంగా హెడోనిజం రిలేటివిజం దాని తర్వాత నాస్తికత్వము ముఖ్యంగా నీ యొక్క నైతిక విలువల మీద కొడతా ఉంటుంది అండి ఏం ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ కాబట్టి శరీర కోరికలన్నీ తీర్చుకుండే ఈ ఈ మతాలన్నట్టు ఈ మతాలలో ఎక్కువ శారీరకంగా జీవించే మతాలు అన్నట్టు కాబట్టి అపవిత్ర ఆత్మలు ఇవన్నీ ఈ మూడు ఈ మతాలని కల్పించి మనుషులను మోసగించినాయి నేను ఎప్పుడన్నా ఇట్లా ఇంటర్నెట్లో కొట్టి ఆ నాస్తికులు ఎంతమంది ఉన్నారు ఎంత శాతం అనుకుంటండి నేను చెప్పాను ఇంకా మీరే చేసుకోండి ఇప్పుడు అదే రీతిగా చూసినట్లు సైంటిజం ఎంతమంది నమ్ముతున్నారు శాతం కొట్టియడం దాని తర్వాత బహుళ వైవిధ్యం ఎంత శాతం మనుషులు దాన్ని హ్యూమనిజం ని ఎంతమంది వెంపడిస్తున్నారు ఆపేక్షవాదాన్ని ఎంతమంది వెంపడిస్తున్నారు హెటోనిజం ని ఎంతమంది వెంబడిస్తున్నారు పోస్ట్ మార్టంని ఎంతమంది వెంబడిస్తున్నారు మీరు కొడితే మీరు నిద్రపోరు నేను అంటే ఇది లోకం సంపూర్ణంగా ఏసు ప్రభుకి వ్యతిరేకంగా తయారైంది అంటే బైబుల్ జ్ఞానానికి వ్యతిరేకంగా తయారైపోయింది ఆల్రెడీ రెండు వేల సంవత్సరాలు పట్టింది నాకు ఆశారం ఏంటంటే సైతాన్ శక్తులు ఎంత కష్టపడి పనిచేసి మనుషులందరినీ దేవునికి విరుద్ధంగా తయారు దేవుని ప్రజలు దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు అందరూ కొనికి నిద్రించేది దాసులు నిద్రించే సమయమైన శత్రువు వచ్చి గురుకులు చల్లిపోయాను అన్న నేను మీకు చూపించిన గోధుమల సంబంధించిన ఉపానంలో దేవుని సేవకులు నిద్రపోతున్నారు కాబట్టి సైతాను ఈ ఏడు మతాల విత్తనాలు చల్లేసి వెళ్ళిపోయి ఇవి కాగా పురాతనమైన మతాలున్నాయి ఆల్రెడీ చల్లేసినా ఇవన్నీ వృక్షాలు అవి వృక్షాలు అయిపోయి ఫలాలు వచ్చేసినాయి అవి హిందూ మతమైంది బుద్ధిజ మతమైంది జైన మతమైంది ఇస్లాం మతమైంది కేథలిక్ మతమైంది జూడాయిజం ఇప్పుడు ఇది దేవునికి విరుద్ధంగా మతం కదది ఇప్పుడు రకరకాల మతాలు ఇందాక చూపించిన రోమిల మతాలు ఆఫ్రికన్ మతాలు చైనీస్ మతాలు సెల్టిక్ మతాలు యూరోపియన్ మతాలు అవి మెసపోతేటేమియా మతాలు లేక బబులోన్ మతము పారసీకా మతము అట్లా మతాలు నేను చూపించిన కనానియల మతము ఫిలిస్తీన్ల మతము వారు పూజించే దేవతలు పిచ్చి దేవతలు బైబ బయ బయలు దేవతని పూజించిన మతము తమూజు దేవతని పూజించిన మతం ఎన్నిసార్లు నేను దానికి హెవీగా వచ్చి వెనుకలకి చాలా మంది దూరం అయిపోయారు నా నుంచి ద గ్రేవన్ ఇమేజెస్ ఆఫ్ క్రిస్మస్ అని త్రీ అవర్స్ రికార్డింగ్ ఉంది ఇంటర్నెట్ లో మన కేబిఎం సైట్ లో వెబ్సైట్ లో ద గ్రేవన్ ఇమేజెస్ ఆఫ్ క్రిస్మస్ అని అందులో నేను చూపించిన ప్రవచనాలతో పాటు ప్రతి చిహ్నము క్రిస్మస్ కాలం సంబంధించింది దేవునికి విరుద్ధంగా అంటే మనుషులను ఏదో రూపంగా మోసగించి దేవుడి నుంచి దూరం తీసుకెళ్తుంది మనకు తెలుసు ఏ స్ప్రఫుట్గా అది కాదనే తర్వాత ఆయన పుట్టుక ఎంతమందికి సంతోషం ఇచ్చిందరో చెప్పండి మీరే ఎంతో మంది మగపిల్లల్ని చంపించిండి హేరోజు అప్పుడు నాకు క్రిస్మస్ పడారం వాక్యం ఎంతో మంది తల్లులు పిల్లల్ని ఏడుస్తున్నారు ఈశ్వర్ పుట్టిన టైంలో హేరోజు చంపించిండు తల్లి త్వరగా యోశతో మాట్లాడితే గా తల్లి త్వరగా ఈశ్వరం తీసుకొని ఐగుప్తికి వెళ్ళిపోయింది కానీ అంగళార్ పొంది అక్కడ రామాలు రాహిలు తన పిల్లల్ని పోగొట్టుకొని బహు భయంకరంగా ఏడుస్తుందని కూడా మమ్మ వాక్యం అది తిరిగి నెరవేరుతుందని చెప్తాడు ఏసరో అక్కడ మన కాలంలో పిల్లల్ని పోగొట్టుకొని తల్లుల్ని పోగొట్టుకొని ఇంత భయంకరంగా ఉంటుంది జీవితం క్రిస్మస్ సీజన్ లో తల్లులు తండ్రులు పిల్లల్ని పోగొట్టుకున్నారు మగ పిల్లల్ని ఆ రోజు రెండు వేల సంవత్సరాల క్రితం మొత్తం గందరగోళం రాత్రి మగలు పిల్లలు తల్లు నవమాసలు కమ్మోసి కని పిల్లల్ని పోగొట్టుకున్నారు అది క్రిస్మస్ పండగ ఎవరికి తెలియదు ఇది సత్యం హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటారు కానీ ఆ రోజు ఎక్కడ సంతోషమే లేదు దుఃఖం ఉంది దేశం అంతట టైంకి అందుకే కేతులు ఆయన అక్కడ అది గుట్టాల్సింది నీ హృదయంలో అంటాడు మీకు వచ్చు కల్లా కానీ నీ హృదయంలో గుట్టాలంటాడు ఈ లోకస్తులంతా దేవుడికి విరుద్ధంగా లేస్తున్నారు లాస్ట్ దశకు మనం వచ్చేసి చివరి దశకు మనం వచ్చేస్తున్నాం చూడండి జకర గ్రంథము పరిణాదం ఎవరైనా చదవండి శకర గ్రంథము పన్నెండవ దేము మూడవ చిన్న ఆ దినందు నేను ఎరుసలేమును సమస్తమైన జనలకు బరువైన రాయిగా చేతును దానిని ఎత్తి మోయి వారందరూ మిగిలి గాయపడదురు దానికి విరోధులై కూడదురు చూడండి ఏసు ప్రవ్వే ఈ లోకము దానంతట అది కావట్లేదు ఆ కప్పలకి ఆ కప్పల అధికారం ఇచ్చినట్టు రోజు చూపించిన వాక్యం ఇప్పుడు నేను చెప్పలేదు ఇంతకుముందు చెప్పలేదు చెప్పిన కాబట్టి చాలా కొత్తగా ఉన్న వాళ్ళకి అర్థం కాకపోతే ఇవి కొత్తగా ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి ఆల్మోస్ట్ నేను ఫైవ్ మోర్ దెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ క్రితం నుంచే చూపిస్తున్నాను ఆరవ బూర ఊదపడినప్పుడు అగాధప్పు తాలపులు అవన్నీ వారు తర్వాత మరణం మీద అపవాదికి మరణం మీద అధికారం ఇచ్చిండు దేవుడు కాబట్టి ఆయన అధికారం లేకపోతే సైతనుడు కూడా ఏం చేయలేడు అన్న విషయాన్ని నేను అక్కడ చూపించాను మీరు యోగు విషయంలో ఆ హబ్బ విషయంలో చూపించిన దేవుడు సైతం తను చెప్తున్నాడు ఓ సైతాన్ని నీకు అధికారమించినప్పుడు నువ్వు విజయం వదుతపో ఆ హబం మీద యోగ విషయంలో పో అతని ముట్టు కానీ అతని ప్రాణాన్ని మట్టుకు నీకు అధికారం ఇవ్వలేదంటాడు కాబట్టి ప్రతిదీ ఆయన మూలంగానే జరుగుతా ఉంది ఎందుకు అంటే నా విషయాన్ని నేను మధ్యాహ్నం పూట మాట్లాడుతున్న కొంతమంది ప్రజాస్వామి ఫరోన్ని కఠినపరిచిండు ఫరో్ చూసిండు దేవుని కార్యాలయం కానీ ఈ రోజు కూడా ప్రభున్నాను క్షమించిన ఆయన నీ గుర్తించలే కాబట్టి దేవుడు మన నుంచి కోరుతుంది ఒకటి ఏంది అంటే ఆయన దేవుడని ఆయన నీకు బయలుపరచాలని ఆశపడుతుండడు నువ్వు కానీ గుర్తించలేకపోతున్నావు ఈ మతాలు కూడా ఆయనని గుర్తించలేకుండా బహు దూరంగా తీసుకపోయింది ప్రజలని లోకాతీతంగా పురాతనమైన మతాలంతే నవయుగ మతాలంతే ఈ మతాలన్నీ దేవునికి విరుద్ధంగా ప్రజల మీద ఇది ఆత్మీయమైన హార్మిక యుద్ధం ఇది ప్రకృతి సహజంగా ఎప్పుడు నెరవేరుతుంది అంటే అది ప్రభు మత్స్ వర్త ఇరవై నాలుగో చెప్పిండు ఆ దినం ఎట్లుంటుంది సృష్టి ఆరంభం మొదలుకొని ఈ రోజు వరకు అటువంటిది లేదు ఇక మీదట ఉండదు అన్నాడు అంత భయంకరమైన సమయాల కాలం అది అది ఆరంభమైందని ఎప్పుడో నేను చూపించిన మీకు ఎన్నో సమాచారాల ఈ మాన టైంకి ముగిస్తుంది అని చెప్పింది అందుకు ప్రపంచాత్మకంగా క్రైస్తవులు మరణిస్తూనే ఉన్నారు ఎవ్రీడే అది నేను ఒక వెబ్సైట్ నా జ్ఞాపకంకి వస్తున్నాయి మీరైతే నేను మీకు చూపిస్తాను కేబీపీఎం వాట్సాప్ గ్రూప్ లో ఆ వెబ్సైట్ లో మీరు ప్రతిరోజు చూస్తే ఎంతమంది క్రైస్తవులు హతసాక్షులు అవుతున్నారో ప్రతిరోజు యాడ్ అవుతా ఉంటాయి నంబర్స్ అలా దాన్ని బట్టి తెలుసుకుంటారు ఈ సంఖ్య సంపూర్తి మీ సహోదరుల సంఖ్య మీ సహదాసుల సంఖ్య సంపూర్తి కాబోతుంది అని ప్రభు చూపించిన మాట అది త్వరలో సంపూర్తి కాబోతుంది కాబట్టి వీటన్నిటిని నువ్వు తప్పించుకోవాలా వీటన్నిటి నుంచి నువ్వు తప్పించుకోవాలా మనుషులకి వీటిని చూపించాలి ఒకసారి చూడారు సామెతల గ్రంథము కిట్టల గ్రంథము రెండవ అధ్యాయం ఎన్నో వచనం అన్న మొదటి వచనం నుంచి నాలుగు వచనాలు రెండవ అన్య జన్మ అన్య జన్ములు ఎలా అల్లరి రేపు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనొచ్చు భూరాజులు యుహోవకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకి ఏలికలు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయిచున్నారు ఆకాశ మందు ఆసీనుడు వగువాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహస్చున్నారు చూడండి ఈ సత్యం ఇప్పుడు మనం చూస్తున్నాం నేను ఆల్రెడీ మీకు చెప్పేసిన ఇది స్టార్ట్ అయిపోయింది ప్రపంచం అద్దట వీళ్ళందరూ దేవునికి తన అభిషేక్తుడైన ఏసు ప్రభుకి దాని తర్వాత మనకి తన బిడ్డలకి వ్యతిరేకంగా ఆల్రెడీ వాళ్ళు లేసేసిండ్రు ఒక ఫైనల్ దర్శకు వచ్చింది యాక్చువల్ గా కోవిడ్ టైంలోనే వాళ్ళు మొత్తం కబ్జా చేసుకుంది వాళ్ళు ప్రపంచాన్ని కానీ కొందరు ప్రార్థనల ద్వారా దేవుడుదని ఆపిండు ఇది ఈ లోకపు రాజ్యులందరూ ఈ లోకాన్ని ప్రభు నుంచి లాక్కొని ప్రయత్నిస్తారు వాళ్ళు ఇస్తలేరు వాళ్ళ వెనుకలు ఉన్న దురాత్మలు అట్లా ఆయన రాజ్యం స్థాపించబోతుంది త్వరలో మాకు తీర్పులు తప్పవు అని అవి అవి కూడా భయంకరంగా పనిచేస్తున్నాయి సైతానికి వాడికి కొద్దిగానే సమయం ఉందని వాడు విజృంభించి పనిచేస్తున్నారు నేను చూపిస్తున్నాం పట్టణ గ్రంథం పరిణాధ్యాన్లో వాడికి కొద్దిగానే సమయం ఉంది వాడు తెలుసుకున్నాడు నాకు కొద్దిగానే సమయం ఉందని వాడు విజృంభించి పనిచేస్తున్నాడు మనం మటుకు ధీమాగా ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ ఎక్కడ చూసినా ఆ అన్యజనులు ఎట్లా దేవునికి విరుద్ధంగా లేచినారు ఆల్రెడీ ఆయనకి విరుద్ధంగా లేచారు ఎక్కడ చూసినా ఆ రాజకీయ అసహనములు ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు మతపరమైన అసహనములు ప్రతి మతంలో కొట్లాటలే రక్తపాతములు దాని తర్వాత జాతి అసహనములు ఏర్పాటు చేసినా కానీ దాని తర్వాత మనుషులు అసలు పురుషులు అన్న విషయాలే ఇంత భయంకరమైన అసహనము అదొక ఆత్మ జాతీయవాదం అన్న అసహనం ఎక్కువైపోయింది ఈరోజు మన దేశంలో విదేశీయులు వస్తే వారి పట్ల మనకు అసహనం అయిపోయింది అమెరికాలో అదే చేస్తారు అమెరికాలో బయట దేశస్తులు వస్తే అమెరికన్ సిస్టమ్ ఉండదు అక్కడ అసహనం మన దేశంలో అంతే అసహనం ఒక మత నాకు ఒక మతం పడదు అసహనం పెద్దలకి పిల్లలకి మధ్యలో అసహనం తరాల అసహనం అంటారు ఒక తరానికి ఇంకో తరానికి అసహనమే లేదు వాళ్ళు టాలరేట్ చేసుకోలేకపోతున్నారు వ్యత్యాసాలలో చదువులలో అసహనము చదువుకున్నానికి చదువులేక అసహనము దాని తర్వాత టీవీల న్యూస్ పేపర్స్ అలా ఇట్లా పడితే ఈ లోకం అట్లా తయారైపోయింది తెలియదు సహనము ఇక్కడ మనుషులకి ఈ సృష్టి జరిగింది చేసుకున్నారు మనుషులు దీన్ని సంపూర్ణంగా ఇప్పుడు దీన్ని ఎవరు బాగు చేయగలరు రాష్ట్ర పత్రిక చూడగారు పన్నెండు రాష్ట్ర పత్రిక పన్నెండు అధ్యాయము రెడ్ అవచ్చు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన రూపాంతరము పొందుడి ఈ లోకపు మర్యాదని మనం ఆచరించొద్దు అనుసరించొద్దు అని చెప్తాడు ఇది మన జీవితం మనం ఈ లోకపు విధానాలను అనుసరించము ఈ మతాలను మనము అసహించుకుంటాం ఎందుకంటే అవన్నీ దురాత్మలు కాబట్టి వాటిని మనం బయటికి చూపించాల మనుషులకి ఇది ఎంత భయంకరమైన చోడు ఎంత మోసం ఉంది చోడంటూ చూపార్చాల మనుషులకి మనం అందుకు మనకి విరుద్ధంగా పనిచేస్తా ఉంటాడు కానీ మనం భయపడే వాళ్ళం కాదు ఎందుకంటే వాడి మీద మనకు అధికారం ఇచ్చిన దేవుడు నాస్తికత్వం మీద నువ్వు ఎట్లా యుద్ధం చూడండి మనుషులు సహించరు నీ బోధని చూడని ఒక తిమతి రాశారు పత్రిక మనుషులు సహించరు ఎందుకన్న ఎందుకన్నగా జనులు హిత బోధన సహింపక దురద చెవులు తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు వచ్చింది కాబట్టి అది ఇప్పుడు మన మధ్యలో వచ్చేసింది మన కాలంకి వచ్చేసింది కల్పనా కథలు ఇవన్నీ మా మోసపుచ్చు ఆత్మలు మోసపుచ్చు మతాలు ఇవన్నీ నవయుగ మతాలు మనుషులు హిత బోధని స్వీకరించారు వారికి సహనం లేదు అట్లా తయారు చేసేస్తున్న దురాత్మలు వారి ప్రేమలు చల్లారిపోయినాయి ఇప్పుడు లేవు వాళ్ళకి బోధలకి విరుద్ధంగా నాస్తికత్వము శాస్త్రవాదము బహుళీకరణ మానవతావాదము హెడోనిజం లేక భోగవాదం అంటే దానికి తెలుగులో కొన్ని పదాలు నేను రాసుకోలేదు భోగవాదం అంటే బాగా భోగాన్ని అనుభవించడం అనేది హెడోనిజం అంటే భోగవాదం దాని లింగవాదం అంటే స్త్రీలు పురుషులు ట్రాన్స్జెండర్స్ దాని రకరకాల మనుషులు హోమో సెక్షువల్స్ ఏ పిచ్చి పిచ్చి పదాలన్నీ వచ్చేసి అంత అద్భుతంగా జీవిస్తున్నారు మనుషులు బట్టి ఉచవ నేను దీన్ని ముగిస్తాను ఇవన్నిటి నేను గ్రహించి ఈ లోకపు మర్యాదని అనుసరించొద్దు ఇది చర్చశాయిలో ఉన్న ఈ బోధలు మీరు ఆశ్చర్యపోతారు ఈ బోధలని చర్చశాలలో ప్రకటిస్తున్నారు యూరోప్ లో చర్చలో హ్యూమనిజం ప్రకటిస్తూ మానవతా బోధాన్ని ఫీస్టులు చేసుకుంటా ఉంటారు పార్టీలు చేసుకుంటా ఉంటారు ఉపవాస ప్రార్థనలు మాయమైపోయినాయి చర్చశలలో లవ్ ఫీస్ట్ అంటారు చర్చస్లలో ముఖ్యంగా ఈ ఫిబ్రవన్ చర్చెస్లలో లవ్ ఫీస్ట్ అంటారు బాగా మంచి ఫుడ్ తెచ్చుకుని తింటారు బాగా ఉపవాసం ఉంటారు సాయంత్రం బిర్యానీ తింటారు అన్ని చర్చెస్ అలా చూసాను వేరే ఆంగలికన్ చర్చెస్ లాగా ఉన్నా నేను చూసినజం బిషప్ లే పెద్ద పెద్ద చర్చ్ బిషప్లే ప్లూరలిజం ఒప్పుకుంటున్నారు అంటే బహుళీకరణ ఒప్పుకుంటున్నారు అందరూ దేవుళ్ళు ఒకడే అని ఒప్పుతున్నారు బిషప్ అంటే ఏసుప్రభు యొక్క ప్రాధాన్యత ప్రత్యేకత నువ్వు తృణీకరించేసినావు ఆయన శిల మీద చూపించిన ఆ యొక్క కార్యాన్ని నువ్వు అమ్ము చేసి కాలానికి మనం సిద్ధమైపోయినాం కాబట్టి ఇవన్నీ దేవునికి విరుద్ధంగా లేచినాయి కానీ దేవుడు నవ్వుతున్నాడు ఇలా ఆయన నవ్వుతున్నాడు నవీస్ మనం కీర్తల గ్రంథంలో సృష్టికార్తకే వ్యతిరేకంగా కలిగేసినాడు అన్ని నవ్వుతున్నాడు అందుకే ఏసులో విలోకంకి వచ్చినప్పుడు తన ఊపిరి చేత వాడిని నాశనం చేస్తాడు స్నేతాన్ని అబద్ధ ప్రవక్త మృగము అగ్నిగుండంలో పడవే పడేస్తాడు వాడిని వాడి అనుచరులందరినీ అగ్నిగుండంలో పడేస్తాడు ఏడవ ముద్ర అంత సమాప్తం అంత నిర్మానుషం టైం ఆగిపోతుంది కాలము ఆగిపోతుంది ఇంకా టైం సిరగ టైం అనేది బంద్ అక్కడికి ఎందుకంటే ఇప్పుడు మనం టైంలో చిక్కబడ్డాం ఆ తీర్పు దినం నుంచి టైంలో ఉండడం మనం టైం నుంచి బయటకు వస్తాం కానీ పశుధాత్మ అభిషేకం ఉన్నవాడు ఎప్పుడైనా టైంలోకి వెళ్ళి బయటకు వస్తాడు నువ్వు ఎంతసేపు ప్రార్థిస్తాం నిమిషాలు చేసినట్టు నేను గమనిస్తాను పది పది ప్రార్థనలో కూర్చుంటే నాకు అప్పటికే ముప్పై నలభై నిమిషాలు అయిపోయింటారు ఎందుకు నువ్వు టైంలోకి వెళ్ళి వెళ్ళిపోతావు భాషల్లో దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు టైంలోకి వెళ్ళి వెళ్ళిపోతాం నీదెలాంత టైంకి వచ్చినావా అట్లా ఎన్ని గంటలైనా ప్రార్థన చేసుకొచ్చు నలభై నెల మినిమం వన్ అవర్ అని చెప్తే నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాన్ స్టాప్ టంగ్స్ లో దాని తర్వాత పాటలు పాడుకోవడము బైబుల్ వాక్యం చదువుకోవడము అట్లా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ నువ్వు చేయొచ్చు పెట్టిరొచ్చు లేకపోతే మొబైల్ ఫోన్స్ మీద టీవీస్ మీద న్యూస్ పేపర్ల మీద సమయం గడిపిస్తా ఉంటా అటువంటి దూరం కావాలి ఎందుకంటే ఇల్లు ఒకప్పు మర్యాదని అనుసరించగా చూసిన వాక్యం అది ఆజ్ఞ ఆ రీతిగా మనం ప్రార్థిస్తాం పరశుధర వల్ల తండ్రి మీరు వదాలి నైనా ఇల్లొకపు మర్యాదని మేము పాటించాం నైనా ఇల్లొకపు ఆచరణ మేము పాటించాం అన్ని జనులు మీకు విరుద్ధంగా లేచినారు మాకు విరుద్ధంగా లేచినారు కానీ మీరు మమ్మల్ని ముందుగానే భద్రపరుచుకున్నారు సేవన పర్వతం మీద మేము వారికి దొరకం కాబట్టి వాడు గొప్ప జనం వెంటబడి ఎక్కడ చూసిన మరణకాండ ఎక్కడ చూసిన రక్తం ప్రవహిస్తున్న ప్రభావ ఎర్లై ఎక్కడ చూసిన మందిరాలు వారి అల్లరి ఎక్కువైపోయింది ప్రభా మీరు వారిని ఖచ్చితంగా తీర్పు తీస్తారని వాక్యం చదివిస్తుంది కానీ మేము ఇన్నిసార్లు మేము ఈ వాక్యం చూసిన ప్రభావ వారు ఏం చేస్తారో వాళ్ళు తెలియదు ప్రభావ వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నాం దేవుని పని చేసుకున్నాం అనుకుంటారు కానీ వారి సైతాన్ని పనిచేస్తున్నాడు కూడా వాళ్ళకి తెలియదు ప్రభావ వారిని క్షమించండి వారి పట్ల కనికరం చూపించండి పౌలు ఆ రీతిగా కనికరం పొందినండి ఎంతమందిని చంపించింది ఎన్నో రాత్రులు ఏడ్చిండు ఎంతో పశ్చాత్త పడి ప్రభావ దాని చంపిండో దానికి డబుల్ ట్రిబుల్ గా మనుషుల ప్రభుత్వం మీ చేత నడిపించిండు అటువంటి జీవితము ఈ లోకస్లకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మా దేశలకు అనుగ్రహించండి వారిని పీడిస్తున్న దురాత్మక ని పాతలను కంచి ప్రార్థిస్తున్నాం నేను ప్రభువే గర్ధించినగా కానీ వాక్యం చాలా ఇస్తున్నాను ప్రిన్స్ ఆఫ్ ని గర్తించండి మా దేశం నుంచి వాడిని పారదోలండి ప్రభా ఈ దేశము గొప్ప మిషనరీ దేశంగా తయారు కావాల ప్రభావి మా ఆశ కోరిక దాని కొరకు మేము యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం నేను సైతానికి వ్యతిరేకంగా వాడి అనుచరులకు వ్యతిరేకంగా యుద్ధం మేము కొనసాగుతూనే ఉంటాం ప్రభావ సింహం గర్జించినట్లు మేము వెంట పడతాం నేను దుష్ట శక్తుల వెంట వాటిని పాలదొలుతాం ఏ క్రీస్తు పక్షుధనామం ప్రభావ అభిషేకం చేత మీ శక్తి చేత మీ యొక్క బలం చేతమని ఆశ్రంచి నడిపించండి మీకు సాక్షులుగా ప్రతిష్టండి మంచి వ్రద ఇచ్చండి వీకుని ప్రశ్నించగా సహపడమని ఏసు క్రీస్తు పర్షుధనామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మేన్ మన ప్రభుత్వం నడిపింపు మనందరికీ సదాకాలం తొడయుంటుంది కాక మెయిన్ అందరికీ ప్రైజ్లాడు